ప్రార్థన చేస్తున్నామండి పరుశు దండ్రి మీకు వదనాలైనా సర్వోనతరేవం మీకు వదనాలు ఏసా ఎక్కువ క్రీస్తు పరుషుతనామం ఈ యొక్క ప్రాంతంలో అడుగుపెట్టిన ప్రభా ఈ మందిరం అడుగు ప్రభా వీరందరికీ మీ యొక్క శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మరి విశేషంగా ప్రభా ఈ యొక్క సాయంత్రం సమయంలో అయినా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించాల్సి మేము ఎంతగా నాశపడుతున్నాం మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా మేము ఎంతో మందికి తువాత ప్రకటించలేని సిద్ధలు అవుతున్నాం ఎన్నో సంవత్సరాలుగా వాక్యాలు వింటున్నాం ప్రభా కానీ ఒకటి జ్ఞాపకం లేదు పోయిన వారం ధ్యానించిన వాక్యం ఈరోజు జ్ఞాపకం లేదు ఎందుకంటే ప్రభా మేము వాటిని పాటించలేము క్రైస్తవ జీవితము వాక్యాన్ని పాటించలేని సిద్ధలు అవుతున్నాయి అందుకు ప్రభా విశ్వాసం తోలిపోతున్నారు నేను సహాయపడమని ఆధిస్తున్నాను ఈ దినము ఇంకొక దినం కారానికి వీల్లేదు గతంలో జరిగిపోయిన దిన ఉండడానికి వీల్లేదు ఇక మీదట మా జీవితాలు ఇంతకుముందు ఉన్నట్టు జీవితాలుగా ఉండడానికి వీల్లేదు ప్రభావ సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఈ వాక్యాన్ని మా గురుదాల్లో మేము భద్రపరచుకోవాలి ఎందుకంటే ప్రభావ సైతానుడు అనేకమైన వాక్యాన్ని దొంగలించాడు గతంలో ఇక మీదట మేము వాటికి ఇవ్వాము ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క వాక్యాన్ని దొంగలించడం ఏం వీటిని జాగ్రత్తగా భద్రపరచుకుంటాం మేము ముందులో అది బహుభయంకరమైన శ్రమల కాలం మీ రాకడకు యుగ సమాప్తికి సంబంధించిన ప్రతి సూచన నెరవేరిపోయింది ప్రభ ఎవరు చూడలేకపోతున్నారు కానీ మీరు మాకు చూపించిన అవన్నీ నెరవేరినాయి కాబట్టి ప్రవ్వ బహు సమీపంగా ఉన్నారు మీరు క్షణాలలో ఓ ప్రవ్వా ఈ యుగం సిద్ధంగా ఉందని ప్రార్థిస్తున్నాం మీరు త్వరగా సిద్ధపడాలా అనేకులను సిద్ధపరచాలా ప్రభావ అనేకులను సిద్ధపరిచే జీవితం మాకు అనుగ్రహించాం అవును ప్రభావ మీకు నచ్చిన జీవితం అదొకటే ప్రభా సర్వ సృష్టికి సువాసన ప్రార్థించమన్నారు అవును అందినవారి శిష్యులైతే అన్నాడు ఆ ఆజ్ఞని మేము పాటించక అవును ప్రవ్వా ఆటిక్రమించిన పాపంలో పడితే కనికరించమని సాధిస్తున్నాం క్షమించమని సాధిస్తున్నాం ఇక మీద మేము ఆ ఆజ్ఞని శిరసాగిస్తున్నాం ప్రవ్వా మేము తీర్మానించుకుంటున్నాం ఈ రోజు మా తను మాట్లాడి బలపరిచి నడిపించమని ఈ యొక్క మీరే ఆధిపత్యం వహించమని పరిశుద్ధ నామం రాఘ నా తల్ యొక్క ఏస్తు క్రీస్తు పరిశుద్ధన మీకందరికి శుభాభివాదనాలు ముఖ్యంగా ఫాస్టర్ గారికి పరిస్థితి చేసేందుకు మీకు ఎంతో వదనాలు సార్ లుకాయ గారికి వదనాలు నతపటున సహా సేవకులు దాసులు ట్యాం బ్రదర్ కి సతీష్ బ్రదర్ కి ముగ్గురు సమరీయులు అన్న అంశం గురించి కొంతసారి మీతో ధ్యానించాలనుకుంటున్నారు ద త్రీ సమరిటన్ అంశం వాక్య అంశం బైబిల్లో ముగ్గురు సమరీల గురించింది బైబిల్ ఇది మన నూతన నిబంధన పుస్తకాలలో ఈ ముగ్గురు ఎవరు అన్న విషయాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నా తర్వాత ఈ ముగ్గురు జీవితాల నుంచి నువ్వు ఏం నేర్చుకుంటున్నావు నేనేం నేర్చుకుంటున్నా ఎందుకంటే నేర్చుకోవడం అనేది అన్నిటికంటే బహు ప్రాముఖ్యమైంది ఆరాధనలో వాక్య పరిచర్యలో వాక్య ధ్యానంలో ఏం నేర్చుకున్నావు ఈరోజు స్కూల్ కి ఏం నేర్చుకుంటారు చెప్పండి స్కూల్ కూలికెళ్ళబోయే వేస్తామా కాదు కదా టీచర్ చెప్తున్న పాఠాలు విని నేర్చుకుంటాం నేర్చుకుని పరిశక్ సిద్ధపడతాం క్రైస్తవ జీవితం పరీక్ష అని ఎవరు చెప్పలేదా నువ్వు ఉంటుంది పరీక్ష ఇది యుద్ధ భూమి బ్యాటిల్ ఫీల్డ్ అంటాం ఇంగ్లీష్ లో నువ్వు పోరాడుతున్నావు చీకటి శక్తులతో నీకు తెలవనే తెలియదు నువ్వు తెలియకుండా యుద్ధ భూమికి వెళ్ళిపోయినావు కానీ నీ శత్రువు ఎవడో తెలవకుంటే వాడి బల బలహీనతలు తెలవకపోతే నువ్వు ఏ రీతిగా యుద్ధం చేస్తావు చెప్పండి క్రైస్తవ జీవితంలో పతనమైన జీవితం ఆ నిష్ఫలం అయిపోయిన జీవితాలు ఉన్నాయి ఎందుకో తెలుసా వారికి ఎప్పుడు తెలియలేదు నేను యుద్ధ భూమిలో ఉన్నానని ప్రతి క్షణము చీకటి శక్తులతో పోరాడుతున్నాను అన్న విషయం ఎవరు గ్రహించలేదు కాబట్టి ఈ దినం మీరు నేర్చుకోవాలా ఇవి నేర్చుకోవడానికి అవకాశం నేర్చుకున్నాకనే తరబేదు పొందినాకనే యుద్ధ భూమిని అడుగుబెట్టినాం విజయం పొందుతావు లేకుంటే నిష్ఫలం దుఃఖంతో ఇటు కిస్తున్నావు అట్లుండడానికి వెళ్ళిది మీరు విజయం పొందడానికే పుట్టినరు ఆయన కల్వరి చర్యలో పాపం మీద విజయం పొందిండు శాపం మీద విజయం పొందిండు మరణం మీద విజయం పొందిండు రోగాల మీద విజయం పొందిండు తర్వాత వ్యసనాల మీద విజయం పొందిం వాక్యం వాటన్నిటి మీద విజయం పొంది ఆయన తిరిగి వెళ్ళిపోతా ఆ విజయాన్ని నీ చేతిలో పెట్టిపోయిండు రోమ పత్రిక ఎంఎస్ ఉంటుంది నువ్వు ఏం చేసావు ఆ విజయాన్ని చెప్పండి మీ చేతిలో వాటన్నిటి మీద విజయం పొంది పాపం మీద శాపం మీద రోగం మీద చెడు తలంపుల మీద చెడు అలవాట్ల మీద ఆయన విజయం పొంది నీ చేతిలో విజయం పెట్టిపోతే నువ్వేం చేస్తున్నావు ఏం నేర్చుకున్నావు ఏం అమలు పరుస్తున్నావు నిష్ఫలమైన జీవితం నువ్వేం చేస్తలేవు దాన్ని సంక్రాంతి పెట్టుకున్నానంటారు లేకుంటే మూటలో చుట్టుకున్నామంటారు అల్మార్లు ఏ అనుకుంటారు క్రైస్తవ జీవితం ఒక ఆవిడకి మంచి దుగ్గన ఎవరో గిఫ్ట్ ఇస్తే పోగొట్టుందంట చాలా కాలం ఎక్కడ వెతికినా తోకు తెలియదు సుజాన ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది సిక్స్ మంత్స్ తర్వాత వెత్తుతే బైబుల్లో ఉంది చూడండి నిష్పలమైన క్రైస్తవ జీవితం తెలిసిపోతుందా ఆరు నెలలు నువ్వు వాక్యమే గణించలేదే యుద్ధ భూమిలో ఇది ఖడ్గం కదా కత్తి యుద్ధంలో పోరాడేది ఖడ్గం నువ్వు ఆరు నెలలు క్రైస్తవ జీవితం ఏం పోరాడినావు శత్రువు వచ్చి అమానతాన్ని కొట్టేస్తున్నాడు సమస్యలతో కష్టాలతో ఎన్నో వేదనలతో అనారోగ్యంతో నేను కొడుతుంటే నీకు అర్థం కాట్లేదు నాకు ఎందుకు బ్రవ్వా నాకు ఎందుకు బ్రవ్వా ఏడుస్తున్నావు ఉపాసం ఉంటున్నావు పాసర్ గారు వచ్చి ప్రార్థించండి మా ఇంట్లో మూడు రోజులు ప్రార్థన పెట్టండి కానీ నువ్వు నేర్చుకుంటే ఈ యుద్ధ భూమిలో ఎక్కడ కోట్లాడాల దుష్ట శక్తులు అసలు క్రైస్తవ జీవితం దాని ఈ లోకంలో శత్రువు బలమంతటి నీకు అధికారం ఇచ్చినా అన్నాడు మళ్ళీ ఎప్పుడు వాడుకున్నావు ఎప్పుడు చూపించినావు నీ బలం నీకు సైతానికి అనిపిస్తే ఇక్కడ నిలబడగలవా కూర్చోగలవా గతే వణుకుతావు భయం కానీ అది అబద్ధం ధైర్యం నిజం నువ్వు తో కొట్టుమిట్టాడుకుంటున్నావు కానీ నిజాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు సత్యాన్ని గ్రహించలేకపోతున్నావు భయపడద్దు సువార్త ప్రకటించడమే ఈ యుద్ధ భూమిలో పోరాటం నీకు తెలియదు సత్యం నేను చూపిస్తాం మీకు ఆ వ్యాఖ్యలు యుద్ధ భూమిలో పోరాటం అని అడిగితే సువార్త ప్రకటించాం తెలుసా మన మనస ఒకప్పుడు వాణి బంతకాలలో ఉన్న వాళ్ళం ఎవరో ఒక వచ్చి యుద్ధం చేసి వాణితోని ఆ అందులో నుంచి వాడి బంధకాలం నుంచి మనల్ని లాక్కొని వచ్చారు బయటికి నిన్ను నన్ను మీకందరు గౌరవకారు ఉంటారు పాస్టర్ మిమ్మల్ని రసమ నడిపించిన వాళ్ళు వాళ్ళు శ్రమ పడి వాడి మీద విజయం పొంది మిమ్మల్ని అందులోంచి లాక్కొని వచ్చారు గాయపడ్డారు వాళ్ళు కూడా మీ కొరకు వాళ్ళు కూడా కానీ మిమ్మల్ని రక్షణ మీకు సమాధానం సంతోషం తీసుకొచ్చారు మీ జీవితాల్లో ఆ భారము మనకి అవసరం ఇవ్వచ్చు క్రైస్తవ జీవితంలో బలహీనతీంకోటి ఏం తెలుసా పాస్టర్ ఒక్కరే వాక్యం చెప్పాలనా పాస్టరం ఒకటే వాక్యం చెప్పాలనా నువ్వు చెప్పొద్దా ప్రతి ఒక్కరు చెప్పాలనుంది కదా వాక్యం ప్రతి ఒక్కరి యాదగలుందా వాక్యం ప్రతి ఒక్కరు సువర్త ప్రకటించాలనుందా క్రైస్తవులు అందరూ శ్రమల గుండా కొన్ని సమస్యల వాక్యం చెప్పిన అది ఇంటర్నెట్ లో ఉంది చాలా మంది విన్నారు అది కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ విన్నారు క్రైస్తవులు అందరూ శ్రమల గుండా మహాశ్రమల గుండా పోతారు లేదు నేను చూడకుండా మాయమైపోతాను బదలు మీరు అంటుందా లేదా ప్రపంచమంతట సేవకులు విశ్వాసులు నేను ఏ శ్రమ చూడకుండా అమాంతగా మాయమైపోతా అంటున్నారు నేనేమంటున్నా ప్రతి ఒక్కరు శ్రమల గుండా పోతారు ఎందుకు తెలుస్తా ప్రకటించకపోతే నాకు శ్రమ ఎవరు ఆయనకొక్కరికేనా ఎవరు సువార్త ప్రకటించరో వాళ్ళకందరికీ శ్రమ క్రైస్తవులకు అందరికీ శ్రమ నిన్న మంచిగుందా మంచిగుంది కదా నేను చెప్తున్నాను నేను శ్రమల గుండా ఎందుకు నేను మాయం కావాలా నేను శ్రమను ఎదుర్కోవాలా ఆయన ఎదుర్కొంటా లేదా మరణమగనంత వరకు ఎవరు యేసు ప్రభు మరణ వరకు శ్రమలు ఎదుర్కొన్నా లేదా శిష్యులు మరణమగునంత వరకు శ్రమలు ఎదుర్కొన్నారా ఎవరన్నా తప్పించుకోరా ఎస్కేప్ అయినరా ఈరోజు కైతవ జీవితము ఎస్కేప్ తప్పించుకోవాలా అన్నదే శ్రమలు తప్పించుకుంటా అంటే నువ్వు ప్రభుని వెంపడిస్తలేవా వాళ్ళు శ్రమలలో సంఖ్యలలో ఆనందించభు నందు పౌలు గాయమై జైల్లో పాలయ్యి ప్రభుని స్థుతిచ్చిరా లేదా నువ్వు ఏడ్చుకుంటా కూర్చున్నావా ఇందాక సార్ చేస్తున్నా క్రైస్తవ జీవితం విశ్వణమైతే జీవితం ఎప్పుడో పాఠపడుతుంట అందాల బుద్యానవనమా ఓ క్రైస్తవాసంగ అందాల బుద్యానవనమా ఓ క్రైస్తవాసంగ పుష్పించలే ఫలిం చుష్లాడీ మోడై మిగిలా వూ చూడండి అందాల ఉద్యానవనం ఆయన అట్లా తయారు చేసిపోయిండు మనల్ని అందాల ఉద్యానవనం లాగా తయారు చేసింది క్రైస్తవ సంఘానికి ప్రపంచం అంతటా అది లేవు దానికి పండు లేవు ఎండిపై చెట్టు లాగుంది అందులోకి వచ్చేట్టు ఎండిపోయింది ద్రాక్ష తీయలు కూడా ఎండిపోయినాయి ఆయన వచ్చే టైంకి భూమి మీద విశ్వాసాన్ని కనుగొను ఎందుకు అందిస్తున్నారు చెప్పండి క్రైస్తవులలో విశ్వాసం ఉండదంటున్న వాక్యం మళ్ళీ మీరేం చేస్తున్నారు లేదు అది తప్పు వాక్యం తప్పదు మనుషు ఎక్కువ తిరిగి వచ్చినప్పుడు భూమి అని ఎందుకు యేసు ప్రభు తెలుసా యధావిధి జీవితము పోరాడలేని జీవితం క్రైస్తవ జీవితం తప్పించుకోవాలా నేను ఎదుర్కోను శ్రమ కష్టపడను ఇందాక ఆ బ్రదర్ చెప్పినట్టు నేను ఇంట్లో కూర్చొని సంతోషం ఉండొచ్చు కదా నాకైతే కొన్ని సంవత్సరాలు సరిగా నిద్రలేదు కొన్ని సంవత్సరాలు ఇప్పుడు కాదు ఒక ముప్పై ముప్పై నిద్ర ఉండదు రాత్రులు ఒంటి గంట రెండు గంటలకి మూడు గంటలకు వస్తూ ఉంటాను నేను సిటీలో ఉండి కూడా ఎన్నో ప్రాంతాలలో కుటుంబ ప్రార్థనలు అంటారు ఎవరికో సమస్యలు ఉండేటట్టు పోలీస్ కేసులు అంటాం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం జీవితంలో అవన్నీ ఎదుర్కోవాలి అవ అవసరమా సంతోషంగా టీవీ పెట్టుకొని చూడచ్చు కదా నేను కూడా ఎంతో కాలం ఏంటి సినిమా థియేటర్లు అడుగు పెట్టక ముప్పై రెండు సంవత్సరం అయింది మళ్ళీ నేను కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా ఎందుకు చేయలేని స్థితున్నా నేను చెప్పాలా పుష్పించాలా ఫలించాలా విశ్వాసాన్ని కనుగొనునా ప్రభా నేను నిలబడతా ప్రభా నీ విశ్వాసంతో అని నేను తీర్మానించుకుంటున్నా మరి మనం అందరం తీర్మానించుకుంటుంది యుద్ధంలో విజయం పొందగలము లేకుంటే నువ్వు ఓడిపోతావు నేను చెప్తున్నా అనేక పర్యాలు నువ్వు ఓడిపోయినావు ఇప్పుడు ఓడిపోవడానికి వీళ్ళు ముగ్గురు సమరాల గురించి నేను మీకు చూపిస్తున్న వాక్యము వారి జీవితం నుంచి మీరు నేర్చుకోవాల్సిన విషయం చూడండి బహు ప్రముఖ్యమైనది ప్రతిదీ నేర్చుకోవాలా జీవితంలో ఈ తపన నీకు ఉండాలా నేను నేర్చుకోవాలా వాక్యంలో నీ సత్యాన్ని గ్రహించాలా జీవితంలో అవలంబించుకోవాలా ఇప్పుడు మీరు విన్న వాక్యం రేపు నుంచి పాటించాలా పాటించకపోతే మీరు కాదు క్రైస్తవ జీవితం ఆచారబద్ధమైన చూస్తాం పాటించాలా ప్రాక్టీస్ నేర్చుకున్నది పాటించాలా లేకపోతే మీరు దానికి తగిన ప్రతిఫలము పొందలేరు వినటం వలన విశ్వాసం కలుగుతుంది విశ్వాసము క్రియారూపకంగా ఉండాలంటాడు యాకబు క్రియారూపకం లేకపోతే అది ఒంటిగా ఉంటే మృతం అయిపోతుంది నశించిపోతుంది విశ్వాసం చచ్చిపోతుంది అని వాక్యం ఎందుకు అటు నువ్వు ఎన్ని సంవత్సరాలు వింటా ఉంటాం వాక్యాలు ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్ రేడియో ప్రోగ్రామ్స్ ఇంటర్నెట్ కార్యక్రమాలు ఎక్కడెక్కడ ఎంతో పాస్టర్స్ పబ్లిక్ మీటింగ్ ఎన్ని వింటున్నా ఎందుకు ఫలించలేకపోతున్నావు నీ జీవితంలో ఫలం వస్తలేదు ఫలం ఏం తెలుసా ఇతర రక్షణ నడిపించడమే నువ్వు ఫలించడం టీవీలు కొనుక్కోవడం కాదు మోటార్ సైకిల్ కొనుక్కోవడం కాదు పెద్ద ఇడ్లు కొనుక్కోవడం కాదు అది ఫలమే కాదు ఆశీర్వాదం యొక్క ప్రతిబింబం అది ఈ లోకంలో సంపాదించుకునే అన్ని ఇమేజెస్ అంటాం ఇంగ్లీష్ లో రిఫ్లెక్షన్స్ అంటాం నీకు ఇచ్చిన ఆశీర్వాదం యొక్క ప్రతిబింబాలు ప్రతిబింబం ఎవడు వెంటాడాడు కానీ దురదృష్టం నీ లోకము మతపరమైన జీవితము ప్రతిబింబాలని ఇమేజెస్ వెంబడిస్తుంది కాని ఆశీర్వాదం కొరకు ప్రయాసపడతలేదు విశ్వాసము ఒంటిగా ఉండి మృతమైపోతుంది క్రైస్తవ జీవితంలో చివరికి వచ్చినప్పటికీ అందుకు ఆయన తిరిగి వచ్చినప్పుడు విశ్వాసం కనిపించదు ఈ లోకంలో కాని ఒక చిన్న గుంపు అందులో నువ్వు నేనుండాలా మేము నిలబడతాం ప్రభు దాని విశ్వాసాన్ని చూపిస్తాం ఈ లోకంలో అనేకులకు ధైర్యంగా దాన్ని ప్రకటిస్తాం విశ్వాసానికి కరత దాన్ని కొనసాగించే వాడు ఆయననే ఆయన వద్దకే మేము చూస్తూ పరిగెత్తున్నాం ఆయన వైపే చూస్తూ మా గురి దగ్గర పరిగెత్తున్నాం అని మేము ధైర్యంగా ప్రకటిస్తాం అన్న తీర్మానం మీకు అవసరం ఈరోజు కాబట్టి పాత నిబంధన కాలపు విషయాలు మనం జరించినప్పుడు పాత నిబంధన అన్ని మీరు ఏ అధ్యాయం జనిచ్చా ఏ పుస్తకం ధనించ ఏ గ్రంథం జ్ఞానించు అవన్నీ అద్దము వంటివి అంటాడు పౌలు నీకు అద్దము చాలా ప్రాముఖ్యమైంది ఉదయం లేస్తే చూడరా ఉదయం లేచి బయటికి పోవాలంటే అద్దము ఆడతారా స్కూల్కి పోవాలన్నా ఆఫీస్కి పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా బట్టలు వేసుకున్నప్పుడు అర్థం అని పడతారు లేదా ఎందుకు లేడతారు చెప్పండి నువ్వు మంచిగా తయారైనవా లేదా అని కదా అర్థం చెప్తే నీ ముఖానికి మురికి ఉంది అని అమ్మా నీ ముఖానికి మురికి ఉంది అమ్మా అర్థం ఏం చేస్తావు దానికి పైరు రుచుకుంటావా పాత నిబంధన కాలంలో ఆ మార్గం లేదు పాత నిబంధన పుస్తకాలలో మార్గం లేదు పాత నిబంధన పుస్తకాలు కేవలము ఒక టీచర్ టీచర్ చెప్పది బాగా చదువుకోరా మంచిగా జీవించురా దొంగే చేయద్దు దొంగేయకూడదు విభజరించకూడదు అంతే చెప్తుంది అది కానీ అవి చేస్తే శిక్ష అని కూడా చెప్తుంది అది శిక్ష నుంచి నన్ను ఏది వేసుప్రవ కుట్టాల్సిందే ఆయన మన కొరకు ఆయన సమాధి చేయబడి మూఢనాడు తిరిగి అదే మార్గం ఆయన ఒక్కడు తప్ప నీ మూహం మీద మురికి నీ జీవితంలో ఉన్న మురికి నుంచి నిన్ను ఎవ్వరు తుడవలేడు నేను ఎవరిని కాపాడలేడు నేను ఎవరు బాగు చేయలేదు ఏ శిబ్రహ్ యొక్క రక్తం తప్ప ఏది కూడా నిన్ను కడగదు నువ్వు ఏ సబ్బు తీసుకు వెళ్తా మంచి సబ్బు తీసుకున్నా నీ ముఖం మురికిని కడగలేదు కాబట్టి మీకు ఒక నూతన అవసరం కాబట్టి నేను ఇప్పుడు నూతన నిబంధన విషయంలో కొన్ని నేను చూపించాలనుకుంటున్నా సమరయ సమరిటర్స్ లేక సమరయులు ముగ్గురు సమరయులు అన్న అంశం గురించి నేను మీకు క్లుప్తంగా చూపిస్తాను ఎక్కువసేపు మనం పెట్టనవసరం ఎందుకంటే మీరు కొంచెం సేపు వాక్యాన్ని గ్రహించిన సత్యాన్ని చాలు పది గంటలు పది సేపు ఒక గంట సేపు చెప్పిన అంశమైనా పది నిమిషాలు చెప్పిన అంశం ఒకటే మీరు నేర్చుకుంటే అనేది ముఖ్యమైనది అందులో ఒక గంట సేపు వింటే ఎన్ని విషయాలు జ్ఞాపకం ఉంటాయి మీకు మీరు అక్కడ పుస్తకాల్లో రాసుకుంటారు కాబట్టి జ్ఞాపకం ఉంటాయి మనిషి మట్టి జీవి అంటారు సైన్స్ ప్రకారంగా ప్రతిదీ మర్చిపోతాం సంతోషం మర్చిపోతాం కష్టం కూడా మర్చిపోతాం దుఃఖం కూడా మర్చిపోతాం ఎవరన్నా చనిపోతే మూడు నెలలే ఉంటుందట మన మైండ్ లో వాళ్ళ ఇమేజ్ మూడు నెలలే దుఃఖం ఉంటుంది మూడో నెలల తర్వాత ఆ ఇమేజ్ మాయమైపోతుంటద మర్చిపోతాం దుఃఖ మర్చిపోతాం దేవుడు అక్కడ గుర్తించాడు మనల్ని మత్తి మరపు జీవిలాగా గుర్తించాడు కానీ ఆయన ఒక విషయం గురించి చెప్పాడు ఈ వాక్యాన్ని నెమ్మది వేయాలా వాక్యాన్ని ధ్యానించాలా ఎట్లా జ్ఞాపకం తీసుకోవాలా అందుకే నీకు బుక్ ఇచ్చాడు అందుకే నీకు పెన్ ఇచ్చాడు పాత నిబంధన కాలంలో వాళ్ళకి అవి లేవు మీ పేపర్ మరి వాళ్ళు ఎట్లా చేసారు వాళ్ళు ధ్యానించే వాళ్ళు పిల్లలు ఉదయంద్ర హైదరాబాద్ ధ్యానించే వాళ్ళు తీర్థల గ్రంథం కూడా ఈ స్వల్పాలు మొత్తం ధ్యానిస్తారు మొదటి అధ్యాయం నుంచి శ్రీవారి అధ్యాయం వరకు అన్ని ధ్యానించేస్తారు వాళ్ళకి అట్లా నేర్పిస్తారు పిల్లలకి మనం అట్లా నేర్పిస్తున్నామా మన ఇంకొక మతం ఉంది వాళ్ళు కూడా పిల్లలకి వాళ్ళ మత గ్రంథాన్ని మొత్తం నేర్పిస్తారు బట్టి కొడతారు లెర్నింగ్ బై హార్ట్ అంటారు ఇంగ్లీష్ లో బై హార్ట్ లెక్కన్ లెక్కన్ గుణించాలి వాళ్ళు లెక్క పెడతారు కదా ఎక్కడ నేర్చుకుంటారు పొద్దున్న లేచి అట్లా నేర్పిస్తారు ఆ పిల్లలకి మీరు నేర్చుకున్నారా మీ పిల్లలకి ఇవన్నీ వాక్యాలు నేర్చలేదు వాళ్ళని మీరు సిద్ధపరుస్తలేరు ఈ పోరాటానికి మీరు సిద్ధపరచలేదు ఇతర మతస్థులు సిద్ధపరుస్తున్నారు మీరు సిద్ధపరుస్తలేదు మీరు దేనికి సిద్ధపరుస్తున్నారు నిష్ఫలమైన జీవితాలకు నా పిల్లలు కూడా సేవ చేయాలా నా పిల్లలు కూడా సువార్త ప్రకటించాలా మేము మా పిల్లలని తీసుకెళ్తాం సేవ ప్రకటిస్తుంటే వాళ్ళు కూర్చొని సార్ కొన్నిసార్లు చెప్తా వాళ్ళ గురించి వాళ్ళని వచ్చి ప్రార్థన చేయమంటారు కొద్దిగా దిగుపడతారు వచ్చి ప్రార్థన చేస్తారు అలవాటు పడతా ఉంటారు నేను చెప్తాను మీరు ఎక్కడ ఉన్నా సువార్త ప్రకటించాలా మీరు ఎక్కడ ఉద్యోగం చేసిన ప్రశ్న ప్రపంచంలో ఎక్కడ ఉద్యోగం చేసినా అక్కడ ఏ చర్చ్ ఆ చర్చికి మీరు కానుకలు ఇండియా గొంపద్దు ఎక్కడ పని చేస్తే అక్కడే కానుకలు ఎక్కడ అనాథలు అక్కడే కానుకలు చెప్తా ఉంటే వాళ్ళకి ఇవన్నీ నేర్చాలా మనం మనం నేర్చలే నిజంగా నేను చెప్తాను చూడండి పాత కాలంలో షొమ్ అనేది ఉత్తర దిక్కున ఉన్న రాజధాని ఇసాల్ దేశానికి రాజధాని షోమరూను పాతనిబల్న కాలంలో ఏలియా ఎలీషా ఆహాబు ఈ పేర్లు విన్నారు కదా వీళ్ళంతా షోమరోన్ లో ఉన్న మనుషులు అయితే పాత కాలంలో షోమరోను అనే పట్టణము క్రొత్త నిబంధనకు వచ్చినప్పటికీ అయిపోయింది ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోండి పాత కాలంలో ఉన్న పేర్లన్నీ క్రొత్త నిబంధనకు వచ్చేప్పటికీ మారిపోతాయి ఎందుకంటే పాతది గటించాలా సమస్తం ఎక్కడుంది రెండో క్వష్ట పత్రికలు ఉంది కదా పాతది గట్టించాలా సమస్తము ప్రస్తుతది కావాలా నీ పాపకు జీవము గట్టించాలా పరిశుద్ధ జీవము ఆరంభం కావాలా అది నిదానం అబ్రాహం అబ్రహాగా మారాలా సారాయి సారాగా మారాలా దాని యాకోబు ఇస్రాయల్ గా మారాలా ఇంకొన్నారు చాలా పౌలుగా మారాలా కదా ఇంకా మీరు చూస్తే చాలా మార్పులు వస్తాయి ఇప్పుడు ప్రతనిధమైన పుస్తకం చెప్పటికి గోత్రాల పేర్లు మారిపోతాయి అషేరు అసేర్ అవుతుంది పాతవి గట్టించాలా తప్పదు విధానం కాబట్టి స్ట్రాంగ్ నంబర్స్ ఎయిట్ వన్ వన్ వన్ అంటే అర్థం సమర్యా అంటే కావలి కోట అనుంది వాచ్ టవర్ వాచ్ మౌంటైన్ వాచ్ స్టేషన్ అనుంది నేర్చుకోవాలా ఇవి రాసుకోవాలా ఇవన్నీ చెప్పాలా ఇంతకు ముందు ఎవరు నాకు చెప్పలే ఎందుకు చెప్పలే టీచర్ అని చెప్పదు టీచర్ అని చెప్తదా పరిస్థితి పడినప్పుడు నువ్వు నేర్చుకోవాలా టీచర్ కొన్నే చెప్తుంది చక్కెనే నువ్వు నేర్చుకోవాలా నీ బాధ్యత నువ్వు నేర్చుకోవాలి ఇవన్నీ సమరయ అంటే కావలి కోస కావలి కొండ వాచ్ టౌన్ మౌంటైన్ ఇక్కడ కావలి కొండ అని దాని తర్వాత స్టేషన్ ఏమంటారు తెలుగులో కావాలి స్టేషన్ వాట్ స్టేషన్ పోలీస్ స్టేషన్ అంటే నీకు బాధలు నిలయం రక్షక నిలయం అంటారా తెలుగులో పోలీస్ స్టేషన్ రక్షక భటుల నిలయమా కావాలి నిలయం అంటే బాగుంటుందా నేర్చుకోవడం చెప్తున్నా నేను జీవితం నేర్చుకోవాలా ఆసక్తి చూపించాలా ఎన్ని గంటల వాక్యం వింటే లాభం ఏం నేర్చుకున్నారని నేను అడుగుతా నేను చెప్తాను ప్రతి సండే మీరు వాక్యం చెప్పినాక వచ్చే సండే పరీక్ష పెట్టండి వాళ్ళ తర్వాత సర్టిఫికెట్ ఇవ్వండి అసలు ఏ చర్చ చేస్తా నేను చేస్తా అట్లా ప్రతి సండే మీరు విన్న వాక్యము వచ్చే సండే పరీక్ష పెట్టాలి నేను ఇప్పుడు ఇస్తాం మనమే వాళ్ళు తెచ్చుకోరు మనమే ఇస్తాం అప్పుడు తప్పక రాయాలి కదా పరీక్ష వాళ్ళ ఇంటికి తీసుకోపోదాం పేపర్ ఇచ్చారు అంతే కదా ఇంటి దగ్గర పరీక్ష కరోనాలో అక్కడ రాశారు కదా ఆన్లైన్ పరీక్షలు మనం అన్ని సమర్థించుకుంటాం క్రైస్తవ జీవితంలో లేదు ఇక మీదట ఇక మీదట సమర్థించుకోం ఈ మందిరానికి పిలిచిందా ఆయన మందిరానికి పోయిందా మనుషులు ఆయన పోయిందా ఆయన మనుషులు పిలిపించుకుంటా చెప్పండి మీరు అయినా వెళ్ళింది అంటే నువ్వు కూడా వెళ్ళాలా నువ్వు కూడా వెళ్ళాలా అందరు ఇక్కడికే రావాలంటే కాదు అది విధానం కాదు పాత నిబంధన కాలంలో ఉండే పాత కాలము యాజకత్వము లేవి యాచకత్వము అందరూ మందిరం కావాలా ఈ యాజకులు ఏం చేయాలా బలి రాష్టాలా బలి పసు మాంసము కొంత వాళ్ళు పెట్టుకోవాలా వాళ్ళకి తక్కిన వాళ్ళకి ఇవ్వాలా రక్తాన్ని ప్రోక్షించాలా మనుషుల మీద పంపించేసేయాలా అది ఆచారం అది పాత నిఘతి లేవి కోసం లేదు లేవి యాజకత్వం లేదు ప్రొత్త ఇబ్బందికి వస్తే మెళ్కి సదక్ యాజకత్వం అంటాం పాతవి కట్టించాలా మీకు తెలియదు ఇవి మీకు ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పరు కూడా నేను చెప్తున్నా ఎందుకు చెప్పాలి చెప్పండి మీకు అర్థంగా మీరు చదువుకున్న వాళ్ళు కదా మీరు నేర్చుకోలేరా మీరు చదవలేరా బయ హెబుల్ రాష్ట్ర పత్రిక ఏడవ అధ్యాయం చదవండి ఏడు ఎనిమిది తొమ్మిది లేవి గోత్రం నశించింది అక్కడ ఆ అధ్యాయాలలో మెల్కి సదుకు క్రమంలోనికి రావాలంటాడు మనం అందరినీ ఇప్పుడున్న యాజకులు అంతా మెల్కి శత క్రమంలో రాకపోతే వాళ్ళు తిరిగి పాత నిన్న యాజకాస్వామి ఉన్నారు స్థలం ఉండదు ఎక్కి పరిస్థితుల్లో ఉండదు స్థలం తిరుమలించుకోవాలి మనం ఇవన్నీ నేర్చుకోవాల్సిన విషయం కాబట్టి మీరు రావాల్సింది కావలి కోట మీరు పాట నా కొండ కోట నీవే నా దాగు చోటు నీవే నా ఉన్నత దుర్గం నీవే ఏ నా కొండ కోటా నీవే నా దాగు చోటు నీవే నా ఉన్నత దుర్గం నీవే నా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా నా ఏ కోట నీవే నా తాగు చోటు నీవే నా ఉన్నత దుర్గం నీవే నా ఏసయ్యా సమరయ అంటే ఏంది కావలి కావలి కోట కావలి కొండ కావలి నిలయం ఎవరది కేసు ప్రవ్వే అర్థమవుతుందా సమరయ్య అంటే ఎవరో తెలుసా ఇప్పుడు సమరయ్య అంటే ఎవరో తెలుస్తుందా మీకు ఇప్పుడు ఏ సూప్రవ్వే నా కొ కోట ఆయననే నా ఆశ్రయదుర్గం ఆయననే నా కావలి కోట ఆయననే ఆయన దగ్గరకు పోకుండా ఎక్కడికో పోతున్నారే ఎక్కడికి పోతున్నారని చెప్పండి ఈరోజు చూడండి ఇప్పుడు ఎయిటీ వన్ జీరో ఫోర్ లో ఏముందంటే ప్రిజర్వ్డ్ సంథింగ్ ప్రిజర్వ్డ్ ఇంగ్లీష్ అంటే భద్రపరచబడింది రెండవ అర్థం సమరయ్య రెండవ అర్థం ఏంటంటే భద్రపరచబడింది సంథింగ్ ప్రిజర్వ్ భద్రపరచబడింది నువ్వు ఫలాని కొండకి వెళ్తేనే భద్రపరచబడతావు ఫలాని కొండకు వస్తేనే భద్రపరచబడతావు కావలి కోటకు వస్తేనే భద్రపరచబడతావు కొండకు వస్తేనే భద్రపరచబడతావు కావలి నిలయంకు వస్తేనే నువ్వు ఆ కావలి కొండ బయట ఉంటే నిన్ను గద్దలు లాక్కపోతాయి తోడేళ్లు రక్కేస్తాయి గర్జించి సింహము నిన్ను మింగడి ప్రయత్నిస్తూ ఉంటది అర్థమవుతుందా మరి తీర్మానించుకోవాల్సిన మనం ఏంటంటే ప్రవ్వా నేను ఈ కావలి కోటలో ఉండాలా నీ కాపుదలలో ఉండాలా నువ్వే ఆ కావలి కోట నువ్వే నా కొండ నేను దాగు చూతూ నువ్వే ప్రవ్వా నేను ఇంకెక్కడికి పోను నేను నీ దగ్గరికి పోతాను ప్రవ్వా అన్న తీర్మానం నువ్వు నేర్చుకోలేరు దాన్ని పాటించడం నేర్చుకోవాలి ఈ రోజు ఇంకెక్కడికి నేను పోను ఏ ప్రభు నా కావాలి కోట నువ్వు ఎక్కడికెక్కడికో పరిగెత్తున్నావు కష్టాలు వస్తే ఎవరి దగ్గర పరిగెత్తున్నావు కానీ చెప్పండి సంపూర్ణంగా జీవితం ప్రభు సమర్పించుకున్నావా ఇప్పుడు చూడండి లూకాసు వార్త పదవ అధ్యాయంలో మొదటి సమరణి గురించి నేను మీకు చూసి చిన్న కోట్ల లూకాసు వార్త పదవ అధ్యాయం చదవండి ఎవరైనా చూడండి ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్తుంది అంటే కోస విస్తారంగా ఉంది కానీ పనివారు పనివారు పనివారు కొద్దిమంది అండి పనివారు కొద్దిమంది మీకు తెలుసా ఎంతమంది రో క్రైస్తవులు ఈ దేశంలో లెక్కలేని అంటారు కదా కొన్ని లక్షల మంది ఉన్నారు కానీ చెప్పుకోరు సెన్సెస్ రిపోర్ట్ లో టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది అంటే వందకి మూడు ముగ్గురు అన్నట్టు వందకి ముగ్గురు క్రైస్తవులు ప్రతి వందకి ముగ్గురు క్రైస్తవులు మన మన సంఖ్య జనాభా సంఖ్య ఏంటంటే లక్ష ముప్పై బిలియన్ వన్ బిలియన్ ఊహించుకోండి వన్ బిలియన్ లో మూడు శాతం అంటే ఎంత అది కేవలము జాబితా చేయబడ్డ క్రైస్తవులు జాబితా చేయని క్రైస్తవులు ఇంకెక్కువ మంది నా అందాజ నా అందాజ ప్రకారంగా నేనేది సైంటిఫిక్ గా చెప్తలేను నా అందాజ ప్రకారంగా ఒక టువెల్వ్ పర్సెంట్ ఉండొచ్చు క్రైస్తవులు ఫోర్టీన్ పర్సెంట్ ముస్లింస్ ఉన్నారు 12... పర్సెంట్ క్రైస్తవులు ఉండొచ్చు నేను అనుకుంట బహుశా పదహారు పర్సెంట్ కూడా ఉండొచ్చు క్రైస్తవులు అంటే వందకి పదహారు మంది క్రైస్తవులు ఉండొచ్చు నేను అనుకుంటున్నా అది ఎంత మంది నిజం నేను ప్రార్థనలో కనిపెట్టి తెలుసుకుంది కాదు నేను ఏదో ఊహిస్తుందంటే అది ఎంతమంది నాకు కూడా తెలియదు కానీ వందకి పదహారు మంది క్రైస్తవులు ఉన్నారు ఇప్పుడు మీరేంతమంది చెప్పండి మీరు ఎంతమంది లెక్క చెప్పండి ఒకరు చక్కని చెప్పండి లెక్క మీరే చెప్పండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ అంటే ట్వంటీ త్రీ ఉన్నాం 23 త్రీ 23 త్రీ ఇరవై మూడు కదా ఇరవై మూడు మంది గడిసిన మీ ఇక్కడ చెప్పండి ఇప్పుడు చెప్పండి ఆ వాక్యం చదివి మీరు చెప్పిన వాక్యం చదివిన వాక్యం వందకి మంది తక్కువ వందకి పదహారు తక్కువ ఇరవై నాలుగు మంది నశించిపోతున్నారు ఇరవై మంది విస్తారమైన పోతారు పని వాళ్ళు ఎంతమంది వందకి చూ పదహారు మంది ఎనభై నాలుగు మందికి తువాత చెప్పలేని స్థితిలో ఉంది ఈరోజు క్రైస్తవ జీవితం పిగు చెట్టా కదా చెప్పండి బహు బాధకరంగా ఉంది కాదు మీకు మడుతులేదా హృదయం రోషమొస్తలేదా నేను ఒక్కరిని కూడా ప్రభుత్వం నడిపించేట్ నడిపించలేకపోయినాయి నా పక్కన బెంచ్ లో గుర్తున్నవాడికి చెప్పలేకపోయినాయి నా ఇంటికి ఎదుట టమాటాలు అమ్మడానికి వస్తే వాడికి ఇంత ఒకరికి చెప్పలేకపోయానే కిరాణా కొత్తుకుపోతే వాటికి ఈ రోజు కూడా నేను ఏర్పాటు చెప్పలేకపోయినా సిగ్గనిపిస్తు నాకు అనిపిస్తుంది మనకి రావాలా అటువంటి రోషం రావాల ఆయన అంత గొప్ప దేవుడు తను తగ్గించుకొని అంత వైభవాన్ని విడిచిపెట్టి ఇటువంటి భూమి మీద పుట్టడం అయింది మనందరి తన ప్రాణాన్ని ప్రాధాన్యంగా పెట్టడమైంది అది రోషం పుట్టించాలా కదా ఎవరు నశించడం మనకి ఇష్టం లేదు ఈ దేశంలో వన్ బిలియన్ నశించడం మనకి ఇష్టం లేదు అందుకొచ్చింది మరణించిన మనకు మరి ఇప్పుడు అది ఆ విషయము ఈ ప్రజలకు నువ్వు చెప్పకపోతే ఈ దేశం మొత్తం నశించుకోతుంది కదా అందరు వాళ్ళ మీద నాకు ఏం కోపం లేదు పొలిటీషియన్స్ మీద నాకు ఏం కోపం లేదు ప్రతి నేను ప్రార్థన చేస్తాను ఉదయం లేస్తేనే వాళ్ళు నశించడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే నేను బాహ్యంగా చూస్తలేదు వాళ్ళని బయట వాడు చూస్తలేను నేను మిమ్మల్ని మీ మొహం చూస్తలేదు ఎందుకంటే ఇక మీద నేను మిమ్మల్ని అందరినీ ఆత్మలోనే గ్రహిస్తాను గుర్తిస్తాను అంటాడు పౌలు నేను మిమ్మల్ని శరీర రీతిగా ఎవరిని ఎరగనంటాడు ఆయన శరీర రూపంగా ఉన్నాడు ఇప్పటికీ మహిమ శరీరంలో ఆయనను ఆయన నేను శరీతిగా ఎరగను అంటున్నాడు ఏ శుప్రమని కూడా నేను శరీతిగా ఎరగను అంటున్నాడు మనుషులు కూడా నేను శరీరీతిగా ఎరగనంటున్నాను అంత మనం ఆత్మస్వరూపం నీకు ఎందుకు తెలుసా ఇతనుల మీద ద్వేషము వ్యత్యాసాలు ఏర్పడుతూ ఉంటాయి నువ్వు అనేది చూస్తున్నావు ప్రకృతి సహజంగా చూస్తున్నావు అందుకే ఇష్టం ఉండదు ప్రతిసారి ఒక మనిషిని చూసినప్పుడు ఇతను కూడా దేవుని స్వరూపంలో సృష్టించబడ్డవాడు ఈమె కూడా దేవుని స్వరూపంలో సృష్టించబడింది అని గ్రహించగలవు గ్రహిస్తే నువ్వు ఈ వార్త చెప్పగలవు చెర్ర రీతిగా చూస్తే చెప్పలేవు ఏ వాణిగ్గు చెప్పాలా నా గురించి వ్యతిరేకంగా మాట్లాడతాడు ఎట్ట చెప్పాలా చెప్పలేవు నువ్వు అందుకే సాధ్యమనే కాడికి అందరితో మంచిగా ఉండమని చెప్తుంది బైబుల్ వార్త పౌరుగ్యప్తుల విషయం ప్రతి ఒక్కరితో వాడికి నువ్వు సువార్త చెప్పగలవు ఎవరిదన్నా కొట్లాడడం వాళ్ళు నువ్వు చెప్పలేవు ఇవి నేర్చుకోవాలి మీరు అందరితో మంచి ఉండడానికి ప్రయత్నించాలి నేను అందుకే ఎక్కువ మాట్లాడను నేను ఎక్కువ మాట్లాడాను ఎందుకంటే ఎక్కడ జారుతుందా నాన్నోరు ఎందుకంటే నాన్న నోరు చాలా డేంజర్ నా నోట నుంచి వచ్చే మాటలు చాలా డేంజర్ ఇట్లా మనుషులు పోషేసినట్లే ఉంటుంది నా మాటలు అందుకే చాలా కఠినమైన మాటలు ఉన్నాయి నేను మాట్లాడాను అందుకే సాధ్యమైన కాకలెంటు కొట్టారు మొత్తం డిస్టర్బ్ అయిపోతారు నేను మాట్లాడితే ఆఫీస్ లో కానీ అందుకే నేను చాలా జాగ్రత్తగా నోరు మూస్తానుంటాను ఎప్పుడు ఎందుకంటే అవి ఎక్కడికి వెళ్ళొస్తే నాకు చాలా భయంకరంగా ఉంటాయి నా పదాలు నేను మాట్లాడిందంటే మొత్తం అందరూ డిస్టర్బ్ అయిపోతారు దానికే కంట్రోల్ చేసుకుంటాను ఆ ఎందుకంటే ఈ చాలా డేంజర్ అని చెప్తుంది సమేతాలకు ఆ జూనింగ్ చాలా చిన్నదే గాని మొత్తం చెడపకూడదు మొత్తం ప్రపంచాన్ని ఆ మొత్తం జరగొడుతుంది శరీరాన్ని అంత డేంజర్ అది అట్లా ఈ నాలు పెట్టుకునేవాడే ఆయన కనికరము కృపా కోదినవాడు నీకు అది చాలా అవసరం ఈరోజు నీ నాలుకని కంట్రోల్ లో పెట్టుకోవాలి అందుకే నీకు పరశుదాత్మ అభిషేకం అవసరం అప్పుడు ఏం చేస్తాడు అంటే దేవుడు నీ నాలుకని వాడుకుంటాడు ఆయన మహిమ కొరకు యేసుప్రభు మహిమ నీ నాలుకని వాడుకుంటాడు లేకపోతే దుష్టుడు వాడుకుంటాడు నీ నాలుకని ఇప్పుడు తర్వాత చదవండి త్వరగా చదవండి అసలు స్పీడ్ గా చదవండి ఇప్పుడు అర్థం చేసుకున్నాం మనం దేవుని బిడ్డల్ని సేవకులని తోడళ్ళ మధ్యలోకి పంపిస్తుండ్రు దేవుడు మీరు అనొచ్చు కదా ప్రభా తోడల మధ్యలోకి ఎందుకు పంపిస్తున్న ప్రభావ నన్ను తోడపిల్ల మధ్యలో పంపించచ్చు కదా లేకపోతే కుక్క పిల్లల మధ్యలో పంపించు కదా తోడళ్ల మధ్యలోకి ఎందుకు పంపిస్తున్నట్టు మిమ్మల్ని శ్రమలు ఎదుర్కోవాలా తోడళ్లతో యుద్ధం చేయడం నేర్చుకోవాలా ఆత్మలో నిజంగా కొట్టడం కాదు ఆత్మలో వాటి కొట్టడం నేర్చుకోవాలా వాటి విజయం పొందడం నేర్చుకోవాలా తోడేలు అంటే మనం భయపడము నిజంగా చూడ అవి చెప్పండి మనుషులు తోడల లాగా ఉంటారు ఈ లోకంలో వాళ్ళ మధ్యలోకి మిమ్మల్ని పొమ్మంటూ ఉండదే మళ్ళీ మీరు ఏమంటున్నారు నేను ఎందుకు వస్తాను నేను నిజంగా ప్రాబ్లం చేసుకుంటా కావాలంటే ఇంకో రెండు రోజులు ఉపాసం తోడల మట్టుకు పోదు నువ్వు పోకపోతే యుద్ధం ఎట్లా గెలుస్తావు తోడేళ్ళు ఎక్కడ రాకుతుంది దాన్ని ఎట్లా తప్పించుకోవాలా తెలుసుకోకపోతే నువ్వు ఎక్కడ యుద్ధం చేస్తావు దాంతో తోడేళ్ళు పండ్లు చాలా షార్ప్ గా కదా మరి దాన్ని ఎట్లా తప్పించుకోవాలా దాన్ని ఎదుర్కొంటేనే కదా తెలిసేది ఎదుర్కోకుండా ఇంటి దాని గుర్చొని నేను పోరాటా అంటే సాధ్యమా సాగే కాదు మీరు చేయలేరు నేను చెప్తున్నా ఎంత కాలమైనా వృద్ధాప్యం వచ్చినా మీరు అది చేయలేరు పని ఈ రోజు చేయకపోతే రేపు చేయలేరు మీరు బైబుల్ అంతా ఈ రోజు గురించే మాట్లాడతారు రేపటి గురించి మాట్లాడదు ఈ రోజే ముఖ్యమైన దినం ఈ రోజే మంచి దినం ఈ రోజే తీర్మానించుకోవాలి మీరు ప్రభుని స్వీకరించడం మీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టడం ఈ రోజే ముఖ్యం గతంలో ఎవడు జీవించాడు భవిష్యత్తు గురించి వరి కావద్దంటాడు దేవుడు రేపటి గురించి చింత అదే దాని గురించి అదే ఆలోచిస్తాడు రేపటి గురించి ఎవరు చింతించదు ఈ రోజే నీకు ప్రాముఖ్యమైంది నువ్వు మంచి ఆరోగ్యంగా ఉన్నావు ఆలోచన చేస్తున్నావు ఇంకా నీ జీవితాన్ని ప్రభు సమర్పించుకోకుండా నువ్వు బాక్తం తీసుకోకుండా చుట్టాల కొరకు బంధుల కొరకు పిల్లల కొరకు వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు సమర్థించుకుంటున్నావు వాళ్ళు ఎవరు నేను రక్షించారు నేను చెప్తున్నా నువ్వు ఎవరి కొరకు ఈ తీర్మానం తృవీకరించినవో వాళ్ళే నీకు పక్కన బలెనిలాగా ఉంటుంది నేను చెప్తున్నా ఇది నెరవేరుతుంది ఖచ్చితంగా మీ జీవితంలో ఎవరి కొరకు నువ్వు ఆలస్యం చేసి నీ రక్షణని నిర్లక్ష్యం చేస్తున్నావు ఇంత గొప్ప రక్షణను చేయకు నిర్లక్ష్యం ఇంత గొప్ప రక్షణను చేయకుని లక్ష్యం ఓ మనసీ నాదే ీ రక్షణి ప్రభు ఈచి నాదినమో రక్షణ ప్రభు ఈచి నాదినమో ఇంత గోపరాక్షణ లో కేర్లక్ష్యం నిర్లక్ష్యం చేయద్దండి మనం ఎవరు కూడా నిర్లక్ష్యం చేయద్దు త్వరగా సమర్థిపించుకోండి మీ జీవితాలు త్వరగా బాప్తాలు పొందుకోండి సిద్ధపడండి నేను చెప్తున్నా ఇవి చేయకపోతే మీకు ఇంకొక అవకాశం దొరకకపోవచ్చు ఎవరు తెలుసు ఇంకొక తుఫాన్ రావచ్చు ఇంకొక ఫ్లడ్ రావచ్చు నెక్స్ట్ టైం ఎట్లా ఎవరు తెలుసు ఎవరు ఊహించారు ఆయన అవకాశాలు ఇస్తున్నాడు ఎప్పటికైనా మారండి ఇప్పటికైనా జీవితాలు సమర్పించుకోండి ఎప్పుడైనా బాబు పొందండి త్వరగా సిద్ధపడండి ఎందుకు ఆలోచన చేయాలి టెన్త్ క్లాస్ తర్వాత తీసుకుంటావు బ్రదర్ ఇంటర్మీడియట్ తర్వాత తీసుకుంటాం బ్రదర్ డిగ్రీ తర్వాత తీసుకుంటా బ్రదర్ అవి ఏమన్నా తీర్మానాల పనిచేయని తీర్మానాలి నువ్వు టెన్త్ అయితే తీసుకోవు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే తీసుకో డిగ్రీ ఫెయిల్ అయితే తీసుకో సీట్ రాకపోతే తీసుకో అటువంటి కఠినమైన హృదయం నీకు వస్తుంది ఆలస్యం చెయ్యొద్దు జీవితము ఇట్లా నిర్లక్ష్యం చేస్తుంది నువ్వు నేను అట్ట చేయడానికి త్వరగ తీర్మానించుకోవడం త్వరగా అనేది సమాధాన పడదాం రక్షణ అనుభవం కోసం మన జీవితాలకు సమర్పించుకుందాం త్వరగా బాప్సం పొందుదాం త్వరగా తరబేది పొందుదాం వెళ్ళిపోదాం ఉద్యోగం చేసుకోండి గృహాలు స్థిరపరచుకోండి సేవ మట్టుకు చేయది ప్రభు యొక్క సత్యాన్ని ప్రకటించండి ధైర్యంగా ప్రకటించండి భయపడకండి నేను చెప్తున్నా ఎక్కి పరిస్థితులు భయపడకండి ఎందుకంటే సర్పం నుండి నేను మీకు అధికారం ఇచ్చిన సర్పం నుంచి నేను మీకు అధికారం ఇచ్చిన శత్రువు బలమంతి నేను మీకు అధికారం ఇచ్చిన సైతాన్ మీద మీకు అధికారం ఇస్తే మీరు దాన్ని నిర్లక్ష్యం చేస్తారా సైతాన్ మీద నీకు అధికారం ఇస్తే మీరు ఎక్కడ నిర్లక్ష్యం చేస్తారు మీరు విజృంభించి ముందుకు పోవాలి కదా చెప్పండి తొడల మధ్యలోకి ఎందుకు వాటి మీద బలం అవి మేము మిమ్మల్ని రాకతాయా అవి అరుస్తాయి వేసి ఒక్క దెబ్బ కొడితే అది పరిగెత్తిపోతుంది ఎందుకంటే దాని నీకు అధికారం ఇచ్చింది చీకటి శైతుల మీద అధికారం ఇచ్చింది ప్రతి మంత్ర శత్రుల మీద నీకు అధికారం ఇచ్చింది మంత్రం నుంచి భయపడతారా దయ్యాలను చూసి భయపడతారా రోగాలను చూసి భయపడతారా భయపడద్దు పరిగెత్తిపోతుంది అలా మా సంఘంలో ఒక సిస్టర్ ఉంటుంది రాధిక సిస్టర్ అది ఆయనే క్యాన్సర్ సర్వైవర్ మా గ్రూప్ లో ప్రార్థన చేసినాం ప్రార్థన చేసినాం ప్రార్థనలో బాగా అంత సంఘం ప్రార్థన గురించి ఆయన మంచిగా అయిపోయింది ఆయన ఇప్పుడు సంపూర్ణమైన సేవ చేస్తుంది ఏమైంది క్యాన్సర్ ఏమైంది క్యాన్సర్ అది శత్రువు అది చీకటి నీలో ఉన్నది వెలుగు ఏసుప్రభు వెలుగు నీ శరీరంలోని ప్రతి అవయవంలో ఏసుప్రభు వెలుగు ప్రవహించినప్పుడు అక్కడ చీకటి పారిపోవలసింది అది నీకు అనుమానమా నీకు అనుమానమా నాకు అనుమానం లేదు ఎందుకంటే అవి చూసినాం కాబట్టి చెప్తున్నాం ఆయనే నాకు తెలిసే ఒక మూడు సంఘాలు స్థాపించాయి మా సంఘం మేము మా సంఘంలో ఎట్లా ఉంటామంటే చిన్న పిల్లలు కూడా తువార్త ప్రకటిస్తారు మా సంఘంలో మేము అట్ట చేస్తాం వాళ్ళు వాడు సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ పిల్లలుంటారు అరే రేపు నువ్వు వాక్యం చెప్పంటాం అని లేదు అన్నాను నేను చెప్పాను లేదు చెప్పాలా అంతే చిన్న లోపలిపో రూమ్ లోకి వెళ్ళిపో చిన్న చూసుకో వాక్యం వచ్చి స్పీడ్ ఆ లెవెల్ లో చెయ్యకపోతే క్రైస్తవ సంఘం పోయే నేను చెప్తున్నాను వాడు ఎవరు వస్తారు పెద్దగా కావాలా యూత్ ఫెలోషిప్ రావాలా దాని వాక్యం చెప్పాలంటే కాదు నేను చెప్తున్నా వాడు చదువుకొని అమెరికాకి వెళ్ళిపోతాడు డబ్బు సంపాదనలు పడి అన్ని మర్చిపోతాడు తండ్రి తల్లిలో కృషి మా ప్రభు మా బిడ్డని బాగా ఆశ్రయించండి బ్రదర్ అందుకే అమెరికాలో పోయి డాలర్లు సంపాదిస్తున్నారు బ్రదర్ అదేమన్నా చెప్పులే సాక్షమా ఏం కాదు అది చెప్తున్నా మనం నిర్లక్ష్యం చేసామన్న విషయమే నేను జ్ఞాపకం చేస్తున్నా ఇప్పుడు చదవచ్చు సార్ త్వర త్వరగా కొంచెం కిందికి కొంచెం కిందికి వెళ్ళిపోండి ముందుకు రండి సార్ ముప్పై ముప్పై వర్షం చదవండి ఇప్పుడు త్వరగా ఇప్పుడు మనం చూస్తున్నాము మొదటి సమరణ సమరణం ఇక్కడ త్వరగా ఇప్పుడు చూడండి ఒక విషయం అర్థం చేసుకోవాలా దేవుని వాక్యాన్ని జస్తున్నప్పుడు దేవుని ఆత్మ ఎట్ట నిన్ను నడిపిస్తుంది అది మీరు గ్రహించాల ఉత్తగా చదివడం కాదు ఒక మనుష్యుడు పేరు లేదు బైబిల్లో ఒక మనుషుడు అన్నప్పుడు ఒక స్త్రీ అన్నప్పుడు ఆమె పేరు ఎందుకు మెన్షన్ చేయలే ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలా దేవుని సరిదరించి వెళ్ళిపోతే నీకు పేరుండదు అని అర్థం చేసుకోవాలా వాక్యం ఎందుకు తెలుసు ఎక్కడి నుంచి ఫలితం చూడండి ఎక్కడి నుంచి బయలుదేరిండు ఎక్కడి నుంచి బయలుదేరిండు ఎరుశలేం నుంచి బయలుదేరిండు ఎరుశలేము అంటే సమాధానము గల స్థలము దేవుని యొక్క సమాధాన పట్టణము సమాధానము అన్న స్థలం నుంచి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఎరికో శతమైన పట్టణానికి వెళ్తున్నావు ఈ లోక శపితమై యేసు ప్రభు నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోతే ఏదో తప్ప ఎవరికి సమాధానం ఏసు ప్రభు నుంచి బయటికి వెళ్ళిపోతే నీకు దెబ్బలు తప్పవు దొంగల చేత పట్టబడతానే దొంగ కదా వాం చేత పట్టబడక తప్పదు ఇప్పుడు చదవండి చదవండి ఇంకా ఇప్పుడు ఒక యాజకుడు అక్కడికి వెళ్ళిపోతున్నాడు యాజకుడు అంటే చెప్పండి ఇంగ్లీష్లో కొంచెం కష్టమా ఇప్పుడు పాస్టర్ కొంచెం కష్టమే కదా యాద కూడా అంటే మంచిగా ఉంటుంది వినడానికి పాస్టర్ అంటే చాలా కష్టం పాస్టర్ అంటే కోపం వస్తుంది కానీ ఏ పాస్టర్ కోపడున్నాను నేను చూసినా ఇంకా మెచ్చిపోతారు ఎందుకంటే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాదని ఎవరు పేరు తీసుకోలేదు ఒక పాస్టర్ అంటున్నాం కానీ ఫలాని పాత్ర తీసుకోలేదు కాబట్టి నేను ఎవరి మీద తీర్పు తీర్చలేను ఏసో ఒకటే తీర్పు తీర్చేవాడు కదా అయితే వాక్యం ఏం చెప్తుంది ఒక పాస్టరు ఆ దారిలో వెళ్తూ ఏం చేసిండు అతడు అతన్ని చూసి ఎవరిని గాయపడిన చూసి పక్కకు పోయాను చూడండి ఒక పాస్టర్ చేయాల్స పని ఒక సేవకుడు చేయాల్స పని ఈ రోజు క్రైస్తవ జీవితం అని ప్రభు చూపిస్తుంది మనకి ఉపమానం సేవకులు క్రమలలో ఉన్న వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు మనం అట్లా ఉండదు ఎంత దూరమైనా పరిగెత్తు నేను ఒక్క సిస్టర్కి సమస్య వచ్చిందంటే ఒక ఆయనే హాస్పిటల్ ఉందంటే ఎంత దూరమైనా పరిగెత్తు నేను వెళ్తాను వర్షం పడుతున్నా కార్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాను వాళ్ళు కానుకలు ఇస్తారో ఎవరో అట్లా ఆలోచించండి నేను వెళ్ళిపోతాను ఫస్ట్ నాకు అవసరం లేదు నేను అక్కడికి పోతే ఖచ్చితంగా ఆమె కార్ ఏం జరుగుతుంది ఆమె స్వచ్ఛత పొందొస్తారు ఆమె విడుదల పొందుస్తారు నాకు తెలుసు అది నేను బోగంట్టుంది దేవుడు ఈ ఉపమానం నుంచి నేర్చుకోవాల్సిన విషయం అది ఎన్నిసార్లు ధ్యానించారు మీరు కానీ అరే నేనే కదా అక్కడ ఉన్నది నేను అనేక పర్యాలక్కడ పక్కన జారిపోయినానే వాడు రోడ్ మీద పడిన యాక్సిడెంట్ ఈ పక్కన జారిపోయినదా లేదా నేను ఎన్నిసార్లు దొరికిపోయినాదా లేదా నేను వాడిని జీవితం అంత అన్యాయం తీరొచ్చు యాక్సిడెంట్స్ అయిన వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం కష్టంలో వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం మనను పాస్టర్ అంటుంది వాక్యం ప్రతి ఒక్కరూ బైబిల్ ప్రకారంగా తర్వాత ఇంకొకటి వచ్చి చూడండి అలాగున చూడండి లేవి పాత నిబంధన కాలపు సేవకుడు లేవి పాత నిబంధన కాలపు యాజకుడు లేవియుడు పాత నిబంధన కాలపు సేవకుడు అంటే మందిరంలోనే ఉండేవాడు బయటికి రాడు ఈ యాజకుడు మందిరం లోపలనే ఉంటాడు బయటికి రాడు ఏ ప్రాబ్లెమో బయటికి పోతుంటే ఈ అజకుడు లోపలనే ఉంటాడు అందరి లోపల రాండా వాడు కూడా ఏమైనా వాడని చెప్తున్నా ఏమి అతను కూడా పక్క కాబోయాను ఈ రెండు ఈ రెండు మత్సరాలు గుంపులు ఇవి కానీ మూడవ గురించి నేను మీతో చెప్పాలనుకుంటున్నాను అయితే ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు అతని చూసి త్వరగా అతని మీద జాలిపడిపోయి దగ్గరికి పోయించి కావలికోట తమరాయ అంటే కావలికోట కదా యేసు ప్రభుని బెంబలించే వాళ్ళు అందరూ కావలికోట కృష్ణపూలు నడుచుకోవాలి కదా కృషి ధరించుకోవడం నువే అదే నువ్వే కావాలి కోట ఏ శ్రో కి ప్రతినిధులు నువ్వు ఈ లోకంలో కావాలి కోట నువ్వు పరామర్శించాలా ప్రతి ఒక్కరి పరామర్శించాలా ప్రతి అక్కడ చూడండి అన్ని ఏ స్ప్రవ్ కనిపిస్తాయి పరామర్శించండు జాలి చూపించిండు నూనె రాసేడు ద్రాక్ష రాసం ఇవన్నీ పరిశుధాత్మ నడిపింపుకు సాదృశ్యం వాక్యానికి సాదృశ్యం నూనె పాత నిబాలంలో వాక్యానికి సాదృశ్యం ప్రసానికి వస్తే పరశుధాత్మ సాదృశ్యం అంటే నీ వాక్యము పరశుదాత్మ రూపం మారాల అంటే పరశుధాత్మ ఎందుకు సరస్వతమైపోవడానికి కాబట్టి నువ్వు చదివిన వాక్యము లో ఉన్న సత్యాన్ని బయట తీసుకొచ్చుకోవాలా నువ్వు స్వీకరించాల దాన్ని అందుకు ఆ విధానాలను నేర్పుతున్నాడు నువ్వు కావలి దగ్గరికి వెళ్తే ఇవన్నీ బయలుపరచబడతాయి నువ్వే కావలి కోటైతే నువ్వే బయలుపరచాలి వీటన్నింటి మనుషులకి దేవునికి అవన్నీ చేసేడు నువ్వు నిర్లక్ష్యం చెయ్యొద్దు తీసుకొని చూపించండి అందరికీ ఇవన్నీ ప్రకటించండి మీరు ఈ సమరీయుడు ఎంతగా పరామర్శించండు ముక్కు ముఖం తెలియడానికి ముఖముఖం తెలియదు కదా ఎగకుడు జలసీలు చేయలేకపోయిండు లేవిడు జలసం చేయలేకపోయిండు ఒక సమరీయుడు అంటరాని తృణీకరింపబడ్డవాడు కానీ కావలి కావలి నిలయం తీసుకుపోయి నిలయంలో పెట్టిండు గాయపరచబడ్డవన్ని వాడికి సహాపడి డబ్బులు ఇచ్చిండు మంచిగా అన్నం పెట్టిండు వెళ్ళిపోయింది ఇది కావలి కోట యొక్క అనుభవం నీ బాధ్యత నశించిపోతున్న వారిని కావలి కోటకి తీసుకొని రావడం నువ్వే కావలికోటవి నువ్వు తీసుకొచ్చి యేసు అన్న కావలి కోటకి నడిపించాలా ఆయనను పోలి అదే నేను నేర్పు ఇంకొక సమరయ్యం గురించి నేను చూపిస్తాను చూడండి త్వరగా ఇంకొచ్చి నేను ఇంకొక ఇంకొక ఐదు పది నిమిషాల వాటిని ముగించేస్తాను లూకాసు వార్త పదిహేడవ అధ్యాయంలో పన్నెండవ వచ్చాము పదిహేడవ అధ్యాయం ఈ సమయం గురించి చాలా మంది ఆయన ఆయన ఒక గ్రామంలో వెళ్తుండగా పది మంది రోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి మామూలు కరుణించమని కేకలు వేసి వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాకలు కనపరచుకోడని వారితో చెప్పాను చూడండి ఆయన ఒక్క మాట కలివిస్తే నువ్వు స్వచ్ఛత పొందుతావు యేసు ప్రభు వాక్యంలో స్వచ్ఛత ఉంది సాంబ్రాదరో చెప్తున్నాడు కీర్తల గ్రంథము తొంభై ఒకటో అద్యం రాక్కుంటే ఎక్కడ ఉన్నా మీకు ఏ అనారోగ్యం ఎటువంటి కష్టాలున్నా ఎటువంటి బాధకరమైన వేదన ఉన్నా మీ శరీరంలో మానసికంగా శారీరకంగా ఎటువంటి రోగం ఉన్నా తొంభై పూట రోజంతా ధ్యానించండి స్వస్థతలు క్యాన్సర్ పేషెంట్లు షుగర్ పేషెంట్లు స్వసత పొందుతున్నారు తొంభై పూట ధ్యానించండి బాగా అర్థమయ్యేంతగా నోటికి వచ్చేటట్టు ధ్యానించండి స్వస్థలు సాక్షాలు పంచుకుంటున్నారు మనుషులు మీకు అర్థమవుతుందని చెప్పండి కాబట్టి పుష్టి రోగము స్వచ్ఛత పొందింది పది మంది స్వచ్చత పొందిండ్రు కానీ ఒక్కడే వాపస్ వచ్చిండి చదవ చదవం వారిలో ఒక్కడు తనకు స్వచ్ఛత కలుగుతా చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుచు తిరిగి వచ్చి అక్కడిని ఆగండి అక్కడిని ఆగండి చదువుకండి సస్పెన్స్ ఒక్కడే స్వచ్ఛత పొందిండ్రు వాపసు వచ్చిండు ఆయన మహిమ పరిస్తున్నాడు ఆయన ఎవరో తెలుసా చెప్పండి మీరు ఎవరు సిస్టర్ మీరు చెప్పకండి సార్ మీరు కూడా చెప్పకండి ఎవరన్నా చెప్పండి మీరు ఎవరన్నా చెప్పండి ఎవరు ఆయన పదవవాడు ఎవరు వాపసు వచ్చిన స్థితిలో ఎవరు చూసావా సబ్జెక్ట్ కాబట్టి అబ్బా చూడు ఆ తినాల స్టూడెంట్స్ అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి అందరు అందరు గట్టింగ్ అవసరమీ గొప్ప శబ్దంతో దేవుని మహింపరచాల కృతజ్ఞతలు చెప్పాలా మహిమపరచాలా కృతజ్ఞత చెప్పాలా మహిమపరచాలా కృతజ్ఞత చెప్పాలా ఇది క్రైస్తవు జీవితం మా దేవుని మహిమపరచాల సువార్త ప్రకటించకపోతే దేవుని మహిమ రాదంట వాక్యం చూపిస్తానండి మీరు క్రైస్తవులు అందరు అబద్క్కులు ఎవ్వరు మహిమపరచలేరు దేవుని ఆత్మలని సంపాదించుకోకపోతే దేవుని మహిమపరచలేమంట ఎందుకంటే దేవుని మహిమ మీరే అనుంది వాక్యం రక్షింపబడ్డ వారే దేవుని మహిమ నువ్వు గంటలు గంటలు ప్రార్థన చేసిన వర్షిప్ చేసిన మహిమ రాదు దేవునికి రక్షింపబడ్డ వారే దేవుని మహిమ ఎంత రక్షణ నడిపిస్తావో అంతగా నువ్వు దేవుని మహిమపరుస్తున్నావు క్రైస్తవులు మహిమపరుస్తున్నాయని నేను చెప్తున్నా క్రైస్తవులు దేవుని మహిమ పరుస్తలేరు ఎక్కడ లేదు ఎన్ని మ్యూజిక్ సిస్టమ్స్ చూడు ఎంత పెద్ద డ్రమ్ ఉంది అక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద స్పీకర్స్ ఉన్నాయి పాటలు పెడితే ఫుల్ దేవుని మహింపరుస్తున్నావు బ్రదర్ అబద్ధికులు అది మహిమనే కాదు అది ఆరాధన ఆయన ఆరాధనకి పాత్రుడు మీ ఆరాధన మీద సింహాసన వేసుకున్నవాడు కానీ ఆయన మహిమ రక్షింపబడ్డ వారే నువ్వు ఎంత నడిపిస్తావో అంతగా నువ్వు మహిమపరుస్తున్నావు ఈ రోజు మీరు ఎవ్వరు మహింపరుచలే దేవుని చెప్తాను కదా సార్ చెప్పడం మీరు ఒక్కరినైనా ప్రభుత్వత నడిపించింటే ఒక్కసారి మహింపరుస్తున్నారు ఒక పది మందిని రక్షణ నడిపిస్తే పది సార్లు మహింపరుస్తున్నారు నేను లెక్కలేదు అని లేదు ఎంత మందిని ప్రభుత్వం గొప్పగా చెప్పుకోవట్లేదు మీకు రోషం గుర్తించాలని చెప్తున్నాం నేను ఏది అతిష్టంచాను దేశంలో సినిమా తప్ప ఏది అతిష్టంచే నాలో ఒక్క గొప్పతనం కూడా లేదు అర్థం దేవుని మహిమపరచాలంటే మనుషులతో అట్లా నడిపించాలా అంతే సీక్రెట్ ఇప్పుడు మీకు అర్థం ఆయన ఎవరు చదవండి ఇప్పుడు అది ఉంది చదవండి వాక్యం ఆయన పాదే ఆయన పాదములు తాగిపో మహిమపరచాలా కృతజ్ఞత చెప్పాలా సాగిలా పడాలా అందరు ఒకసారి గట్టి రాదు ఎవరు ఆ కృషిరోగు స్వస్థత పొందిన కృషి రోగి ఎవరు అమరయ్యుడు రెండో సవరణ ఇప్పుడు ధనిషమ్మా ఏం అంత పురుషుల గురించే చెప్తావా స్త్రీల గురించి చెప్పవా చివరి స్త్రీ చివరి మీరు ఎంత ఫస్ట్ నాకట్టే మీరు ఫాస్ట్ ఉండాల్సింది స్పీడ్ లో ఇక్కడ కాదు చర్చిలో ఉంటే ఏం లాభం ఆయన బయట ఉన్నాడు తెలుసా ప్రటం పెద్ద రెండో తెలు చూస్తారా దేశంలో బయట తలుపు కొడుతున్నాడు లవదేశీయ సంఘం కాలం మనం చివరి కాలం బయట తలుపు కొడుతున్నాడు మీరు లోపల పాఠం వాడుతున్నారు ఎవరికి వాడుతున్నారు లోపల ప్రార్థన చేస్తున్నారు ఎవరికి చేస్తున్నారు బయట తలుపు కొడుతుంటే మీరు లోపల ఏం చేస్తున్నారు మీకు అర్థమైందా సమరే జీవితం ఆయన కాళ్ళ దగ్గర సాగిన పడాల్సింది పోయి మీరు ఎక్కడో వాడుతున్నారు ఆయన ఎక్కడున్నాడు చెప్పండి ఆయన ఎక్కడున్నాడు బయట ఉన్నాడు ఆయన ఎక్కడున్నాడు లోపల ఏం చేస్తున్నారు హాలియ హాలియా పాటలు పాడుతున్నారు మంచి కృపాలు ఉన్నాయి భాషలో ధ్యానిస్తున్నారు సూచిస్తున్నారు అన్ని కరెక్టే వాక్యం ప్రకారంగా అన్ని కరెక్టే నీకు అనుభవం లేదు అంతే తేడా అవన్నీ బైబిల్ వాక్యం ఉంది ఏది కూడా తప్పిపోదు అచ్చనికండి కులంగా ఆకాశనే గను భూమి గట్టించను గానీ ఆయన వాక్యంలో ఒక్కటి కూడా గతించు అన్ని నేను ఎదురుస్తున్నాయి నేను అన్ని నమ్ముతాను పలాని సంఘం నమ్మకోవచ్చు నేను నమ్ముతా ఫలాని తెరి నమ్మకోవచ్చు నేను నమ్ముతా అవన్నీ నిజం నీ సంఘంలో నీ పెద్దలు వాడి పాటించకపోయిండచ్చు కాబట్టి నువ్వు పాటిస్తలేదు నా సంఘంలో నా పెద్దలు పాటించబో కానీ నేను పాటిస్తా నేను బైబుల్ ని పాటిస్తాను చాలా ప్రస్తుతం చేశాను పెద్దలను పాటించు కానీ నేను ఇప్పుడు బైబుల్లో వెతుక్కుంటున్న వాటి నాకు ఇవన్నీ చూపిస్తున్నాడు నేను ధైర్యంగా చెప్తాను ఇది ఇది జీవం ఎదురు జీవం ఉంది నువ్వు ఎవరు ఆపడానికి దాన్ని నువ్వు ఎవరు ఆపడానికి దాన్ని సమరస్తి గురించి నేను త్వరగా ముగించేస్తా ఇంకొక ఐదు నిమిషాలు ఎందుకంటే ఇంకొక ఐదు పది నిమిషాలు అనేందు రెండు నిమిషాలను ముగించేస్తా చూడండి సమర గురించి యోహన సువర్త నాలుగవ అధ్యాయంలో తొమ్మిదవ వర్షం జరిగినవరం త్వరగా నాలుగు తొమ్మిది ఏ త్రోకి దాహం వేసింది ఇది ఆత్మీయ దాహం అని మనకు తెలుసు అయితే సమరస్తి ఈ సమరస్త్రీ ఎప్పుడు ఎక్కడికి వచ్చింది చెప్పండి ఎప్పుడు వచ్చింది దానికి దాని మీద చూడండి ఎనిమిదవ ఏడో ఏడవ వర్షం సమరస్తి ఒకసి నీళ్లు చేరుకున్నకు అక్కడికి రాగా దానికి ముందు చూడండి వాక్యం ఎట్లా ధ్యానించాలి అర్థం అవుతుంది ఎప్పుడు ఎనకాల గోవాల ముందుకు రావాలా ఎనకాల గోవాల ముందుకు రావాలా ఎనకాల గోవాలా ముందుకు రావాలా మీరు ముందు ముందుకు వెళ్ళిపోతున్నారు వెనకలు చేస్తున్నారు నేను కావాలని మీకు చూపిస్తుంది వెనకనికి పోవాలా టైమింగ్ చూడండి ఏ టైం వచ్చిందే మధ్యాహ్నం పన్నెండు గంటలకు చూడండి ఉందా మీరు చెప్పండి స్త్రీలు ఎవడన్నా మధ్యాహ్నం పన్నెండు గంటలు ఈ మంట మండు టెండలో కుండ పోస్తారు నీళ్ళకు ఎప్పుడు పోతారు చెప్పండి స్త్రీలు ఉదయం కానీ మరి స్త్రీ ఎందుకు పోస్తారు చెప్పండి మీరు వరకు చెప్పండి మీరు అంత వాక్యం కదా మీరు చెప్పండి ఈ స్త్రీ ఎందుకు మధ్యాహ్నం పోతుంది పొద్దున పోతే వేరే స్త్రీలు తిరుగుతారు మీకు తెలుసు ఆ పాపం స్త్రీయా ఆయన విభిచారంలో ఉన్న స్త్రీ ఎందుకు మీరు దిగుపడుతున్నారు భయపడతారు చెప్పడానికి చెప్పాలా విభిచారులు మారతారు మీరు చెప్తే మీరు చెప్పండి మొహమాట పడతారు మొహమాట పడద్ది కమిదట ధైర్యంగా చెప్పండి ఒక వ్యభిచారిని ఉదయం పూట పోతే అందరు చీపి చీ పో అని ఆ అవమానము భరించలేక సాయంత్రం పోదామంటే సాయంత్రము తన వృత్తి దెబ్బతించది పోలేదు సాయంత్రం అందుకు మధ్యాహ్నం పోతుంది ఎవ్వరు లేని టైంలో ఒక్కటే పోతుంది ఏ సోగలు ఎవ్వరు టైం నేను వస్తుంది నాకు ఈరోజు దొరుకుతుంది అర్థమవుతుందా ఎవ్వరు వస్తుంది ఆయన కూడా ఎందుకు శిష్యులకు ఆశారు శిష్యులకు ఆశ్చర్యం నేనేది మధ్యాహ్నం పూట అక్కడ గోడమేంటి మమ్మల్ని అందరినీ విడిచి మమ్మల్ని అందరినీ ఇంకో స్థలకి బొమ్మన్నాడు ఈయన ఒక్కడ పోయిడు మమ్మల్ని పోతున్నాడు సమర్థకి మిమ్మల్ని ఈయనొక్కడు పోయిడు శిష్యులకు అర్థం కావట్లేదు నేర్చుకోట్లేదు నేర్చుకోవట్లేదు ఆయన దాహం ఏందో అర్థం చేసుకోవట్లేదు మమ్మల్ని ఏమో ఒక స్థలాకు ఎందుకు పోయాడు ఈ స్త్రీతో ఎందుకు మాట్లాడుతాడు ఆయన గురించి తెలుసులై ఆయన గురించి తెలుసులై ఈయన ఆయనతో ఎందుకు మాట్లాడుతున్నాడు అర్థమవుతుందా నీకు నేను ఇంక వాక్యాన్ని ఊగిస్తున్న వినండి ఇప్పుడు జాగ్రత్తగా వినండి నాకు దాహం వేస్తుంది అని అడుగుతున్నాడు కాని ఆయన అంటుంది యాకోబు బావి ఎన్నో విషయాలు మాట్లాడుతున్నారు అక్కడ సంభాషణ జరుగుతా ఉంది సంభాషణ జరుగుతా ఉంది బాగా అర్థం చేసుకోండి ఆ సంభాషణలో యేసుప్రభు ఆమెని సత్యంలోకి నడిపించాలని ప్రయత్నిస్తున్నాడు మీ సేవ జీవితం అట్లుండాలా మనుషులని సత్యంలోకి నడిపించాలా మనకన్నీ తెలుసు యాకోబు బావి తెలుసు గోత్రికులు తెలుసు బైబుల్ అంతా తెలుసు అన్ని తెలుసు సత్యం తెలుసు ఆయన ప్రయత్నిస్తున్నాను నేను అయితే చూడు చదవండి ఎవరండి నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పిగా ఉన్నాడు నేను ఇచ్చే నీళ్లు వానికి నిశే జీవము చూడండి అది పరశు దాకబడి వాక్యం ఉంది జీవజలము నీటి బుగ్గ అంటే పశుధాత్మిక సాదృష్టం అని శివహన్ భక్త తర్వాత చెప్తాడు అది నేను సరే ఇప్పుడు లేదు పదహారో వర్షం చూడండి నేను ఇకిస్తాను నాకు ఇచ్చేసే నీళ్లు దేని ప్రతిరోజు మధ్యాహ్నం పూట ఈ మండు టెండర్లో నాకు మోసుకుంటే ఇద్దరు నేను రావాలా నేను ఇంకా రాను నాకు ఇచ్చేసే జీవజలం అని అనుకుంది పద్నాలుగో వర్షాలు పదహార వర్షంలో వేసినా అంటాడు ఇప్పుడు చూడండి వేసు నీవు వెళ్ళి ఆయన తెలియదు తెలియదా వేసుకో తెలియదా ఏ స్తో తెలుసు కదంతా ఏమంటు పెట్ పెనిమిటి అంటే నీ భర్తని తీసుకోండి రాస్తా నీకే కాదు నీ భర్త ఇస్తా నీ కుటుంబానికి ఇస్తా తీసుకోండి అప్పుడు ఆయన ఏమంటుంది చూడండి పెని ఆ స్త్రీ నాకు పెనిమిటి లేదు అని సత్యం చెప్తుంది నాకు పెనిమిటి లేదు అని సత్యం చెప్తుంది కానీ ఏ తెలుసు హృదయ రహస్యాలు ఆయన ఏం చెప్తున్నాడు పదిహేడు వర్షంలో చె సరియే నాకు పెనిమిటీ లేదని నువ్వు చెప్పిన మాట సరియే పెని నీకు ఇంతకుముందు ఐదు మంది భర్తలుండేవాడు పెనిమిటీ ఉన్నవాడు నీ పెనిమిటీ కాదు అంటే ఎన్నోవాడు పరిగెత్తు మనం వాక్యంలో ఐదు మంది భర్తలుండే ఇప్పుడున్నవాడు నీ భర్త కాదు అంటే ఎన్నోవాడు ఆరోవాడు నీ భర్త కాదు భర్త అనేది సత్యం భర్త కానివాడు అబద్ధం సత్యం అబద్ధం క్రైస్తవ జీవితం అంత భర్త కలిగి ఉండము సత్యంలో జీవించడం భర్త లేని వాడితో జీవించడం అబద్ధం మోసం అది నరకం నడిపిస్తా అమ్మా నీవు సత్యమే చెప్పినావు కానీ ఇప్పుడున్నవాడు నీ భర్త కాదమ్మా నీ భర్త కాదు నువ్వు అబద్దంలో ఉన్నావు అప్పుడు ఏం జరిగింది చెప్పండి ఒక మిషన్ మీరు బాగా అర్థం ఆరు అంటే శరీరం బైబిల్ వాక్యం ప్రకారంగా ఆరు అంటే శరీరం శరీరకమైన జీవితం మనిషిని సృష్టించింది ఆరోనాడు కదా శరీర శరీరకం శరీరమైన జీవితం నీకు కావాల్సింది శారీరకమైన జీవితం కాదు నీకు కావాల్సిన వాడు శరీరకమైన వాడు కాదు ఆరు శరీరానికి సాదృశ్యం ఆరు సైతానికి సాదృశ్యం లోకము నేత్రాస శరీరాస జీవ ఇది శరీరంతో కూడింది లోకం ఆరు లోకానికి సాదృశ్యం శరీరానికి సాదృశ్యం శరీరంతో నీకు సావాసం వద్దమ్మా నీకు సాహసం నీకు కావాల్సిన వాడు ఏడవవాడు నీ భర్త నీ భర్త వాడు ఏడు అంటే విశ్రాంతికి సాదృశ్యం ఎవరు విశ్రాంతి తెలుసా యేసు ప్రభు విశ్రాంతి సబ్బాతుకు ప్రతినిధిని నేనట్టడు ఏసు ప్రభు విశ్రాంతి దినానికి సాదృశ్యం నువ్వు సబ్బాతు ఆకరించిన అవసరం లేదు పాతని పైన కళలు ఏమవుతుంది సభాతును ఆకరించాలంటుంది అట్టటే చెప్తావు బ్రదర్ సబ్బాతు నిర్వర్తించిన వాడే మన ప్రభు నేను మన ప్రభుని నిర్వర్తిస్తే వాడు నేను సభాతును లేదు సండే నాకు మా బాసు ఉద్యోగం పెట్టింది ప్రదర్ వాని మీద నాకు చాలా కోపం ఉంది ప్రదర్ నేను ఉద్యమం కోల్సిన చర్చ ప్రార్థన చేయ ప్రదర్ అంటారు ఎవరు చెప్పింది నీకు సండే ఉద్యమం చేయొద్దని ప్రతిరోజు మనకి సండేనే ప్రతిరోజు మనకి విశ్రాంతి ఏసు ప్రభులో ఉంటేనే నీకు విశ్రాంతి విలేకపోతే విశ్రాంతి లేదు ఆచారబద్ధమైన సండే విశ్రాంతి కానే కాదు చెప్తున్నా యేసు ప్రభు ఒక్కడే సబ్బాతుకు ప్రతినిధి పండగలు నియామక జనములు సబ్బాసులు ఇవి రాబో వాటి ఛాయనే కానీ నిజ స్వరూపము ఏసుక్రీస్తులో ఉంది అంటే సండే అంటే ఏసు ప్రభులో ఉంది బయట లేదు ఇవి ఎవ్వరు చెప్పలేదు కాబట్టి పాపం వాళ్ళంతా విశ్వాసులు సండే నేను చర్చి పోలేకపోతున్నాను కదా సండే ఆఫీస్ పోల్సి వస్తుంది కదా నేను బల్ల పోగొట్టుకుంటున్నాను కదా ఆరాధన చర్చి ఇరవై గంటలు నడవాలా కదా ఎవరు చెప్పారు ఆదివారం రెండు గంటలే నడవాలనేసి మోస్త అది అబద్దం చర్చ్ ఇరవై గంటలు నడవాలా నా దృష్టిలో ఎప్పుడు దాని జ్వరం తెలిసి సరే మన బలింతలు మనకున్నాయి కానీ దేవుని దర్శనం బట్టి చర్చగలనట్లు నడవాల్సిందంటే ఎప్పుడన్నా మనుషులు వచ్చి ఆరాధన చేసుకోవచ్చు ఎప్పుడన్నా వచ్చి దేవుని తుదిద్దగానే పరిచయం ఎప్పుడన్నా వచ్చి ప్రార్థన చేసుకుని పోవచ్చు నీకు కావాల్సింది ఏడో వాడు ఏసు నీ భర్త విశ్రాంతికి సాదృశ్యమైన నా విశ్రాంతిలోకి మీరు ప్రవేశిస్తారు ఆయన నమ్ముకుంటే ఏసు ప్రభునే కాబట్టి మనము సబ్బాసును ఆచరిస్తాం ఏసు ప్రభుని అంటే ఏసు ప్రోగే తపాత్ కాబట్టి పది యాలు కూడా మనం పాటిస్తున్నాం కాబట్టి నీకు కావాల్సిన వాడు కాదు అది శరీరం ఏడో వాడు ఆత్మస్వరూపి నీకు కావాల్సింది ఏసు ప్రోగ ఈరోజు తీర్మానించుకో అని ఆమెతో మాట్లాడుతున్నాడు ఆమె ఇది విన్నది ఇరవై ఎనిమిది వర్షంలో ఏం నేను వాక్యాన్ని ముగిస్తా ఇరవై ఎనిమిది వర్షంలో సార్ ఆమె ఈ సత్యం విని నీకు ఎట్లు తెలుసు నాకు ఇంతకుముందు ఐదు మంది ఉంది ఈ కూడా నాకు తెలుసు ఇప్పుడున్నవాడు నా భర్త కదా ఎట్లా తెలుసు ఈయన గొప్ప ప్రవక్త ఈయన గొప్ప ప్రవక్తనే కాదు ఈయన మెస్సని తర్వాత చెప్తుంది ముందు ప్రవక్త అని చెప్తుంది తర్వాత మెస్సని చెప్తుంది తన చేతిలో ఉంది ఇరవై ఎనిమిదో తన కుండ పగలగొట్టేసింది చేయి జారేసింది కుండని విడిచిపెట్టేసింది అది పగిలిపోయింది ఏ జలము కొరకు కుండను తెచ్చుకుందో ఆ జలము పొందుకోకుండా దాన్ని పడేసి తన కుండను పగలగొట్టుతుంది తన గుండెలో జీవజలం నింపుకొని పోయిందని అవచ్చు ఈ దినం నువ్వు కూడా తీర్మానించుకో ఏ కుండని పట్టుకొని పరిగెత్తున్నావు ఈ లోకంలో శారీరకమైన కుండలను పట్టుకొని పరిగిస్తున్నావా జీవన జీవనోపాధి కొరకు పరిగిస్తున్నావా ఈ దినం తీర్మానించుకో నీకు కావాల్సింది జీవజలం అసలైన జీవజలం యేసు ప్రభు అది నీకు అనుగ్రహిస్తాడు అది నీ గుండెలో నింపుకోవాలా ఈ లోకపు కుండలు ఎన్ని నింపుకున్నా నీకు అలసట తీరదు నీ దాహము తీరదు ఈ దినం తీర్మానించుకోండి మీరు నిజంగా యేసును మెంబడిస్తారా కొనుగోలు రాష్ట్ర పత్రిక పదిహేను నెల మొదటి పత్రిక పదిహేను నెల పౌన్ చెప్తాడు మీరు వేరే ఒక ఏసుని వెంబడిస్తున్నారు అంటాడు అంతవరకు తెలుసా ఎంతమంది ఏసులు ఈ లోకంలో నేను నిజమైన ఏసుని వెంబడిస్తున్న నువ్వు జానంగా చెప్పగలవా చెప్పండి ఈ లోకము వేరే ఒక ఏసుని వెంబడిస్తుంది వేరే ఒక సువార్తని వెంబడిస్తుంది వేరే ఒక ఆత్మను పొందుకుంటుంది మనం నువ్వు ఏ ఆత్మను పొందుకుంటున్నావు నువ్వు ఏ ఒక సువార్తని స్వీకరించినవు నువ్వు ఏసుని వెంబడిస్తున్నావు తెలుసా పత్రికలో మనం చూస్తాం లేఖనల ప్రకారము మన పాపం నిమిత్తమై తమ మరణించి సమతి చేయబడి లేఖనాల ప్రకారం తిరిగిన తిరిగి లేచిన ఆ ఏసుని నేను ప్రకటిస్తున్నా ఆ ఏసుని నేను వెంబడిస్తున్నా నువ్వు ఆ ఏసుని వెంబడిస్తావా నిజంగా ఇది నా తీర్మానించుకోండి నిజంగా ఆ ఏసుని వెంబడిస్తావా ఆ ఏసుని వెంబడిస్తే చూడండి బైబిల్లో మొట్టమొదటి సువార్త ప్రకటించింది సమరస్తి కదా చెప్పండి మొట్టమొదటి ఎవరు ఆ చెప్పండి వ్యభిచారంలో ఉన్న స్త్రీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా మారి సమర పట్నానంతా మార్చుకుందా లేదా ఒక్క స్త్రీ వ్యభిచారిని మంచి స్త్రీలు ఏం తెలియకపోతున్నారు ఒక వ్యభిచారిని రక్షణ అనుభవంలోకి వచ్చి మార్చుకుంది ఇంకొక స్త్రీ మగ్ధలేని మరియ మొట్టమొదటి పునరుద్ధాన సువార్తని ప్రకటించింది యేజుపురవు సజీవుడు అని ప్రకటించింది సేవకులకి శిష్యులకి ప్రకటించింది స్త్రీలే ప్రకటించేటువంటి సువార్త అని చెప్తున్నా మొట్టమొదటి సృష్టిలో సమరయ స్త్రీ తర్వాత నువ్వు మధ్యనైనా మరి అవ్వ సమరీ ఇవా తీర్మానించు పెరవచ్చు నేను ప్రార్థన చేస్తాను కొంచెంసేపు కండు మూసుకోండి ఇది తీర్మానించుకోండి నీ జీవితము ఇది చివరి అవకాశం కావచ్చు ఈ రాత్రి చివరి రాత్రి కావచ్చు ఇంకొక రాత్రి ఉండకపోవచ్చు ఇంకొక జీవితం ఉండకపోవచ్చు ఇంకొక రోజు నీ జీవితం ఉండకపోవచ్చు ఈ దినం తీర్మానించుకోను నువ్వు నిజంగా నిజమైన ఏసు వెంబడిస్తావా ద రియల్ జీజస్ ద వన్ ట్రూ జీసస్ నువ్వు నిజంగా మెంబెట్స్ వేరొక జీసస్ చేస్తావా అబద్ధ బోధన ఆశ్రయించిన వాళ్ళు వేరే ఒక యేసును వెంబడించిన వాళ్ళు బైబుల్ అనేది పాటించే వాళ్ళు వేరే ఒక యేసును వెంబడిస్తున్న వాళ్ళు వాక్యాలకి భిన్నంగా ప్రకటించే వాళ్ళు వేరే ఒక యేసును మెంబడిస్తున్నారు నీకు తెలుసు అది తీర్మానించుకో నువ్వు నిజమైన జీవితం సమర్పించుకున్నవా నువ్వు నిజమైన ఏసుని వెంబడిస్తున్నావా నిజమైన సువార్తను వెంబడిస్తున్నావా ఆయన పుట్టుక ఆయన మరణము ఆయన భూస్థాపన ఆయన పునరుద్ధనము ఆయన తిరిగి రావడం అదే సువార్త ఈ నాలుగు ఐదు అంశంలు నీ సేవ జీవితంలో ఉన్నాయా నువ్వు ఎవరికన్నా ఈ ఐదు అంశం చూపిస్తున్నావా అదే సువార్త తీర్మానించుకుని రోజు ఇక మీదట నేను అట్ట జీవించాను ఇంతకాలం జీవించండి జీవించను ఇక మీదట నేను ఆ సువార్త ప్రకటిస్తా ఆయన పుట్టుకను ప్రకటిస్తా ఆయన మరణాన్ని ప్రకటిస్తా ఆయన సమాధి చేయబడడాన్ని ప్రకటిస్తా ఆయన మురళ తిరిగి నేచుని ప్రకటిస్తా ఆయన తిరిగి రానయ్యుండడాన్ని ప్రకటిస్తా అదే సువార్త ఈ అంశంలు లేకపోతే నువ్వు సువార్స చేస్తలేవు నువ్వు ఇంకా నీ చూసని ప్రభు సమర్పించుకోకపోతే ఈ దినం సమర్పించుకో నువ్వు ఇంకా బాప్తిజం పొందకపోతే ఈ దినం తీర్మానించుకో నీకు ఇంకొక అవకాశం ఉండకపోవచ్చేమో నీకు దగ్గరనే ఉంది అట్ట పోయి మునుగొచ్చు నీళ్ళు హైదరాబాద్ ప్రాంతాలలో బాప్తిజం వింటే ఎంతో దూరం పరిగెత్తాల్సి వస్తుంది మేము మన నాకు కావాలంటే ముప్పై కిలోమీటర్ వస్తుంది మేము దూరం పోయి మీకు ఇక్కడ ఇంటి పట్టంలో నిండు అందుకు నిర్లక్ష్యం తీర్మానించుకోండి రేపటి బాధ్యం పొందండి మీకు ఇంకొక అవకాశం ఉండకపోవచ్చు మీ లైఫ్ లో మీరు ఇంకా మీ జీవితాన్ని సమర్పించకపోతే ఈ నైట్ సమర్పించుకోండి ప్రభు నా పానైనా ఆ కల్వర్ సిరిలో ప్రభు మీరు ఉదయం తొమ్మిది గంట నుంచి సాయంత్రం వరకు వేలాడింది తండ్రి భూమి ఆకర్షణ శక్తికి విరుద్ధంగా మీరు అక్కడ నిలబడ్డరు మీ శరణ్ ని రక్తపు బొట్టు భూమి ఆకర్షించుకుంటుంది సంపూర్ణంగా మీ శరణ్ కట్టి రక్తపు మా కొరకు కష్టపడింది ప్రభా మీ బరువైన శరీరము భూమి ఆకర్షణ లాగేస్తుంది కానీ ఆ మేకల మీద మీరు వేలాడుతూ ఎంతగానో బాధ అనుభవించినారు ప్రభా కేవలం నా గురించే నేను చేసిన ఘోరాతి ఘోరమైన పాపములు ప్రవ్వాసినాయి ప్రవ్వా నా చెడు తలుపుల నిమిత్తమై మీరు ముళ్ల తీరకాన్ని ధరించుకోవాల్సి నా నడబడి నిమిత్తమై మీ కాళ్లకు మేకలు దిగొట్టబడే ప్రవ్వా జీవపు డంబము విషయమై మీరు సకట బలెన్స్ కోల్చబడ్డారు ప్రభ ఇవన్నీ నా నిమిత్తమై మీరు అక్కడ చేసినారు మా నిమిత్తమై మీరు మరణించినారు మమ్మల్ని రాత్రి క్షమించమని ప్రార్థిస్తున్నాం ఏ మాకు యోగ్యతమే లేదు అడగడానికి మా హృదయాన్ని సజ్జలో కుమ్మరించుకుంటున్నాం ప్రభావ కనికరించమని ప్రార్థిస్తున్నాయి పశ్చాత్తాపడుతున్నాం ప్రభావ మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మమ్మల్ని చీకరించిందైనా ఇంకొక రాత్రి మా దీసం ఉంటుందో తెలియదు ప్రభ్వా ఈ దినం మేము మా చేత మీ సమస్య స్వీకరించండి మీ యొక్క అభిషేకం దించండి మాలో మీ యొక్క కృపవన అనుగ్రహించండి ఆత్మఫలాలు అనుగ్రహించండి ప్రతి మీ సువార్థన ప్రకటిస్తాం ప్రభావ ఇక స్త్రీ తండ్రి అటువంటి స్త్రీ మీ యొక్క సువార్థం ప్రకటించి ఎవరు పున్నీకరించరో వాళ్ళే స్వీకరించిన ఆయన సువార్థన్ ప్రభావ ఎంత గొప్ప సాక్షాత్ అంటే ఆ బిడ పొందుకుంది మధ్య లేని పన్నెండు మందితో పాటు కలిసి సహంగా సేవ చేసిన ఆయనే సువార్త ప్రకటించడం పురుషులకి బహు అరుదు కానీ ఆ రోజుల చేసింది ప్రభా నా ప్రభువు సజీవుడు అని సాక్ష్యం ఇచ్చింది ప్రభా మేము కూడా అదే సాక్ష్యం ఇవ్వాల ప్రభా మై రెడీమర్ లివెస్ అన్నాడు యోగు ప్రభా మేం కూడా అదే సాక్ష్యం ఇవ్వాల ప్రభా నా ప్రభువు సజీవుడు రక్షకుడు సజీవుడు అని మేము సాక్ష్యం చెప్పాలా ప్రభా ధైర్యంగా సమయం లేదు నాకు తెలుసు ప్రో ఇంకా సమయం లేదు ఏ క్షణంలో ఈ లో ముగించిపోతుందో తెలియదు పాకిస్తాన్ మన ప్రాంతం మీద ఒక బాంబు రెడీగా పెట్టుకున్నాడు అని మనొక క్షణం బటన్ వచ్చేస్తే మొత్తం ఈ రాష్ట్రాలన్నీ ఎగిరిపోతాయి అంత భయంకరమైన కాలంలో ఉన్నాం దక్షిణ భాగంలో చైనా వచ్చి సెటిల్ అయి రెడీగా పెట్టుకొని మొత్తం దక్షిణ భారత్ అంతా అటువంటి భయంకరమైన కాలంలో మనం ఉన్నాం నువ్వు నువ్వు నేను చూస్తున్నాను దేవుని తల్లిలో మీ యొక్క జీవితాన్ని సమర్పించుకోండి రాత్రి త్వరగా భాషం పొందండి స్త్రీ సెటిల్ ఇంకా ఆలస్యం చేయకండి చాలా కాలం మీరు ఆలోచన చేశారు చాలా కాలం మీరు ఆలస్యం చేసే ఇంకా చేయకండి సమర్థి తన పట్టణాన్ని అంతరాక్షణలో కూడా తీర్చుకోండి ఒక్క స్త్రీ నువ్వు కూడా ఇంకా రాష్ట్రంలో కూడా తీసుకోలేకపోయావు ఇది నాని తీర్మానించుకోండి దుఃఖకాంతులు ఏమిటండేగా తిరిగి మళ్ళా చేపలు పట్టుకున్నాము ఎవరి వృత్తికి వాళ్ళు వెళ్ళిపోదాం అన్న సమయంలో పోయి చూస్త ప్రకటించింది వాళ్ళందరినీ విజయంపజేసి మళ్ళీ సేవ చేసి వాళ్ళు విజృంభించి భూతల పెం సేవ చేసి మీ జీవితం మట్టు ఉండాలైతే నేను వాక్యాన్ని ముగించిన ప్రార్థన మనం మీరు జీవితాల ఈ రోజు అర్పించకపోతే ఇంకొక అవకాశం మీకు ఉండకపోవచ్చు ఆయన ఎంతగానో దీర్ఘ శాంతం కలిగిన దయ కలిగిన ఎంతో ప్రేమతో నీకు ఎదురు చూస్తున్నాడు ఒక రోజు తలుపు కొట్టి కొట్టి కొట్టి వెళ్లిపోతాడు ఆ రోజు నువ్వు బయట పరిగెత్తి నీకు దొరకాడు శూన్యరాలు ఎంత వెతికింది దొరకలే పట్టణంలో కోకీరు వాళ్ళు ఆయన భయంకరంగా కొట్టిండ్రు క్రైస్తము జీవితము అటువంటి సమలుగుండతుంది ఈరోజు నిర్లక్ష్యం చేసింది ఆయన తలుపు నువ్వు అట్లా కావద్దు నువ్వు ఆ రీతిగా త్వరగా సమర్పించుకో పరసోదరబాబు తండ్రి నీకు నాలుగు ప్రభావ ముగ్గురు సమరీల గురించి మీరు మాత్రం మాట్లాడారు ప్రభావ అసలైన సమరణులు మీరే ప్రవ్వారే మా కొండ కోట ప్రభా మా దాగు చోతి మీరే ప్రవ్వా మీ తనది మేము వచ్చినాం ప్రభావా దగ్గరకు వస్తే దృష్టి ముట్టలేడు ప్రభావాడల్లా ఏ చూపేశారు ప్రభావ మీ చెంగున మమ్మల్ని ముడివేసుకుంటా అన్నారు ప్రభా మమ్మల్ని ముడివేసుకోమని ప్రార్థిస్తున్నాం శత్రుకి మేము దొరకం మీరే మా కావాలి కోట ఇదైనా మా జీతం సమర్పించుకుంటున్నాం మమ్మల్ని కాయిచి కాపాడమని ప్రార్థిస్తాం మేము త్వరగా తీర్మానించుకుంటున్నాం భక్తం పొందడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఇంకా ఆలస్యం చేయం మీద ఆలస్యం చేయం నైనా బహుగా ఆలస్యం చేసిన ప్రభావ క్షమించండి సహకరించమని ప్రార్థిస్తాం ప్రతి చోట సాక్ష తీస్తాం కింద బంధువులకి మిత్రులకి ఇరుగు పొరుగు వారికి మేము చోట చెప్తాం మొహమాట పడం సిగ్గుపడం అందరితో ప్రేమ పూర్వకంగా ఉంటాం అటువంటి ఆత్మను గుర్తించండి మాలోయో నీతి సత్యాన్ని ధైర్యంగా మేము ప్రకటించాలా అటువంటి ఆత్మను గుర్తించమని ప్రార్థిస్తున్నాం మేము తీర్మానించుకుంటున్నాం మా జీవితాన్ని సమర్పించుకుంటున్నాం ఈ ప్రాంతాన్ని భూ సెల క్రింద చేస్తాం తీర్మానించుకున్నాం సిగ్గుపడం మేము మర్చిపోం ఈ వాక్యాన్ని మా హృదయాల మీద రాసుకుంటున్నాం ప్రభావ మేము నేర్చుకున్నాం వీటినిచిపోం ఇక మీద మేము పరుషాలలో ఉతిరణలు అవుతాం విజయం పొందుతాం మాకు విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం లాడ్ చీజస్ ఈ బిళ్ళ గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రవ్వా ఎందు ఈ విషయాలు మీరు మీకు తెలుసు వాళ్ళకి తెలుసు మీరు మాకు బయలుపరచబడి దాన్ని బట్టి మీకు వందాలి నైనా ఎంతో నిర్దేశమైన పైసలు జీవితం బయట కోరుకుంటున్నారు ఇప్పుడు మేము వచ్చినే సిద్ధంగా ఉన్నాం ప్రభావ మమ్మల్ని వాడుకోండి మీ మహిమ కోరుకు వాడుకోండి ప్రభావ గొప్పవాన్ని ఇంట్లో ఘన వహించిన పాత్రలు ఘనహీనతమైన పాత్రలు కూడా ఉన్నాయి ప్రభా ఘనత వేయించే పాతలాగా మనం వాడతామని ప్రార్థిస్తాను ఎక్క అటువంటి భాగ్యాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఏసుక్రీస్తు పరిశుతున్నా ప్రార్థిస్తాం తల్లి మన ప్రభుత్వ ఏస్తు కృప సమాధానం నడిపింటూ మనందరికీ సదాకాలం తోడైనగాక ఆమె అందరికి వందనాలు చేసలాడు